పరిశుద్ధ పరిశుద్ధుడా పరిశుద్ధ పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకి తండ్రి ఏసీ నామానికి ఎంత వంద ప్రభా అన్ని మాకు అనుగ్రహించినందుకు ఎంతో వంద చిన్న మందగా చేయాలి ప్రభా అభా అభా చిన్న ప్రార్థనతో ప్రభా ఈ ప్రార్థన ప్రభావం మొదలు పెట్టుకోవచ్చుండగా అయ్యా ప్రతి విధమైనటువంటి ఆటంకాలను మీ నామంలో తీసివేసి అయ్యా మీ లోక అయ్యా వాటన్నిటిని మాకు తెలియజే ప్రయత్నం చేస్తున్నాం వాటిని తెలుసుకోండి ప్రభా వాటి ప్రకారం జీవించాలి ప్రభా అయా ఇంకనో ప్రభా ఏదైనా సరే ప్రభా మీకు వ్యతిరేకమైనది ఏవైనా ఉంటే ప్రభా వాటి అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా వాటిని ఏమి కూడా ప్రభా అయా విడిచిపెట్టే విషయంలో బాధపడకుండా అయ్యా వాటి గురించి మేము ఎటువంటి వెనకాడకుండా వాటిని విడిచిపెట్టి ప్రభా కేవలం నీకు ఇష్టమైన మారటానికి ప్రభావందరినీ నేర్పరచమని ప్రార్థించేవాటల్లోనూ మీ వాక్య ధ్యానంలోనూ ప్రార్థన అంశాలలోనూ ప్రతి విషయంలోనూ అయ్యా విజయాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని కేసీఆర్ నామం అడిగి వేడుకొని ప్రార్థించి పండుకుంటున్నాను తండ్రి ఆమె చే ఉఠాకర దేఖో యశ్వర హారా హే రయ హీర దో యే శివా ఆఖే ఉపగా దాహోగోగేషు హారే సాయం ఇక నీ దుయా మే బస్ ఓ పార్య పాప నా దాగ హో య ఆఖో దేఖ యే శ దుకాన్ ఆ రయ్యారిన పాప దూర క్యా చలేజా అని దుని దర్గన రోగనోగోహమీ పాప ధూర కీ చలే దర్ద నోగ రోగ నోగో శుహమారి శాఖ ఉ తయారమేరే ఆ రయారమేరీంగ పవత్రతమే ఆఫీగే సాంగే పవన్ సనో మౌత్ శివ యర్వాసీ ఉ ద ఆ హయారే ఆ రయారమేర ప్రార్థం చేద్దాం ప్రార్థం చేసి దేవుని వాఖ్యాం చేద్దాం పరిశుద్ధి దేవాహనాలు వేసయ్యా మహోనగ రవి తండ్రి మీకేస్తుంది స్తోత్రాలైనా ఏసయ్యా ఈ దర్శన కాలం అంతా మన కాపాడి ప్రజలు ఎక్కడ పెట్టినందుకు మీకు ఈ దినానికి మీ యొక్క నూతనమైన తూపాను సహాయాన్ని శక్తిని ఆత్మాను బలాన్ని ధైర్యాన్ని జ్ఞానాన్ని సంపూర్ణత పరుషుల స్వార్థతను మాకు అందరికీ అనుగురించి నడిపించండి మేము ప్రతి మార్గంలో సారాగం చేయండి నేను చే ప్రతి పనిలో విజయం అనుగురించి ముఖ్యంగా ప్రభావ మా ప్రవర్తన అంతకే చెప్పిన మీ అధికారానికి లోబడిలాగిన సహాయపడ మనకు సాధిస్తాం కాకుండా ప్రభా ఐహిక విచారాలు చదువుకొని పోకుండా అతన్నింటినీ ప్రభావాస్తున్నాం తండ్రి చింత యావత్తున్నా మీద మోసమో మీరు అన్నారు కాబట్టి ప్రభా చింత మీద మోపుతున్నాం మా యొక్క స్ట్రెస్ మా యాంగ్జైటీ మా డిప్రెషన్స్ మా టెన్షన్స్ అన్ని మీద మోపుతున్నాం నీ అందు మాకు అల వదాల క్రితలు అర్పించుకుంటున్నాం ప్రభా ముఖ్యంగా తండ్రి ఆ యొక్క రెండవ అర్థమైన పుస్తకంగా నీకు ఆ యొక్క వాక్యాలు ధ్యానిస్తుండగా మీ యొక్క పరుషు తప్పుగా శుభార్థం చేయండి వీటిని నేను జాగ్రత్తగా స్వీకరించాల విధాల ప్రభావ మీ ఎక్కడ చెప్పబడిన రీతిలో నేనైనా మా కన్నకా ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి ప్రభా ఎందుకంటే ఆ కాలంలో క్రైస్తవ సంఘం ఈ రీతిలో మీరు మాకు గతంలో లేదు ప్రభా ఆ రీతిగా ఆ రీతిలో నేను మీరు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి మీ కొరకు జీవించాలా సు ప్రభా స్లకు రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేమందరం ఉండేలాయపడండి మేమే కాదు ప్రభా ప్రియులు మాతో పాటు సహ సేవకులు ప్రత్యేకరు మా సహవాసంలోకి వచ్చిన వారు ఎవరు కూడా తగ్గిపోవడం మేము నాకు ఇష్టం లేదు ప్రభావ మీకు కూడా ఇష్టం వారిలో ఎవ్వరు నేను పోగొట్టుకోలేదు ఒకరిని తప్పని మీరు ప్రార్థించిన మేము కూడా అదే రీతిగా ప్రార్థించినా మా సహాసంలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ని కూడా మేము పోగొట్టుకోకుండా వారికి ఒకరు ప్రయాసపడాలా ప్రభావ మేము కూడా తగ్గిపోకుండా ప్రయాణపడాలా అందుకో పరిశీలించి దాన్ని వెతికి స్వీకరించి దాన్ని జీర్ణించుకొని గీతాలను అవలంబించుకోవాలి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కేస్తి తీర్తి పరిశుద్ధనామన్న ప్రాధించుతున్నాం తండ్రి పోయిన అతిపోయిన వారం అనుకుంటు పోయిన వారం మనము కథ చూసుకోలేదు అతిపోయిన శనివారం వరకు తెరగ మంగము సగ బాధలు తీస్తామంటే దాన్ని కంప్లీట్ చేసుకోలేదు మనము కొంచెం సేపట్లో ఆ యొక్క పెరగమ్మ సంఘం సంబంధించిన మనం ముగించుకొని తుయతైరా అనే సంఘానికి సంబంధించిన విషయాన్ని మనం మీరు చూసుకుంటాం పెరగమ్మ చాలా పెద్ద దీర్ఘంగా దాని గురించి బహు దీర్ఘంగా రాయబడింది ఆశ్చర్యం ఏంటంటే ఈ పెరగమ్మ తర్వాత తుయతైరా దాని తర్వాత ఆ కింద తర్వాత లఘు ఇంకా నాలుగు ఉంటే అనుకుంటాం మన సంఘాలు పెరగమ్మ అయిపోయిందంటే కాబట్టి సార్దీస్ తుర్తియ తయార దాని తర్వాత సార్దీస్ దాని తర్వాత పిల్లదింపియ దాని తర్వాత లవదకియ ఈ నాలుగు సంఘాలకు సంబంధించిన విషయాలు బహు నేను అనుకుంటే ఖచ్చితంగా వచ్చే వారం అది ముగించేస్తాను ముగించేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క సంఘం గురించి బహు దీర్ఘంగా మనము నెక్స్ట్ పత్రికల్లో నెక్స్ట్ అధ్యాయంలో చూస్తూ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే రెండవ అధ్యాయానికి ఈ సంఘాలు అయితేనే అనుకుంటారు కానీ కాదు ఇవి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం వరకు వింటూనే ఉంటాయి ఈ సంఘాలు అట్లా ఏ కామెంట్రీస్ అలా మనం చూడం ఎందుకంటే ఇది ఇంత డక్టర్ ఏమంటే ఉపోద్ఘాతం తెలుగులో రెండవ అధ్యాయం వరకు ఉపోద్ఘాతమే అంటే ఈ సంఘాలు ఇట్లా ఉన్నాయని చెప్తున్నాడు దాని తర్వాత ఈ సంఘాలు బహు దీర్ఘంగా విషజీవిత నింపబడతాయి ఉన్నాయి ఆశ్చర్యంగా ఏ కామెంట్రీస్ వల్ల చెప్పబడిన రీతిగా మొదటి సంఘము నుంచి బదులుకొని ఎఫ్ఎస్ సంఘం బదులుకొని మనం చూసినాం ఎస్ఎస్ సంఘం స్థలంలో ఆర్తనీ దేవి ఉన్న స్థలం అని అంటే డయాన గాడ్ ఇస్ డయానా అంటారు దాన్ని ఆ పేరు ఆ దేవి పేరు ఇంగ్లీష్ లో డయానా అంటారు ఇంకొక పేరు ఉంది తనకి దాని తర్వాత మనం ద్రౌపది అన్న నక్షత్రంలో నుంచి పడిన మూర్తిని వాళ్ళు పూజించినట్టు ఆ యొక్క ప్రాంతం ఆ పట్టణం అటువంటి స్థలంలో ఎప్పటి సంఘము ఆరంభించబడింది ఎప్పటి సంఘము యాక్చువల్ గా హెడ్ క్వార్టర్స్ అన్నట్టు కృతజ్ఞ పుస్తకానికి వచ్చినప్పుడు అంత్యోకలో ఫస్ట్ అనిల సంఘం స్థాపించబడింది ఈ సంఘమేమో అంటే ఈ మతం నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం స్వీకరించిన వారి సంఘమేమో ఎరుసలే ఆరంభమైంది మొదటి సంఘం అది ఆ పుస్తకం అనిల సంఘము అంత్యోకాయలో స్టార్ట్ అయింది అంత్యోపాయ నుంచి వీళ్ళందరూ పోయేవాళ్ళు అన్నట్టు పావులు వీళ్ళందరూ అయితే అప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎరుసలేంలో ఉంది మధురం అప్పుడు ఉండేది అయితే ఎరిసలేం నుంచి అంత్యోక సపోర్ట్ చేసేవాళ్ళు అంత్యోకాలో అది విస్తరించబడినాక అక్కడి నుంచి ఎఫ్ఎసికి స్థాపించబడుతుంది అంత్యోపాయా నుంచి ఎఫ్ఎఫ్సి హెడ్ క్వార్టర్స్ అయిపోతాయి హెడ్ క్వార్టర్స్ అంటే మెయిన్ చర్చ్ పౌలు అక్కడ నుంచి దాన్ని ఆపరేట్ చేస్తారు అంటే చర్చ్ మూవ్మెంట్స్ ఎఫ్ఎస్సి నుంచి కట్టిన సంఘాలు అన్ని కానీ హెడ్ క్వార్టర్స్ ఎఫ్ఎస్సి ఉంటాయి ఆ ఎఫ్ఎస్సి నుంచి మొదలుకొని లౌదీయ వరకు అన్ని పౌలు స్థాపించిన సంఘాలే ఎంతో దీరం ఎన్నో కాలం ఎంతో కాలం తర్వాత వెతికితే వెతికే అక్కడ దొరకలే ఎవిడెన్సెస్ అన్నట్టు ఈ సంఘాలు ఎవరు స్థాపించినట్టే యశస్ మన పౌలే అన్న విషయాన్ని దాని తర్వాత పౌలు శిరచ్చేదనం చేసినప్పుడు అతను మరణం ప్రసంగించినప్పుడు అతని మరణానికి ముందు వాటిని వ్యూహాను భక్తునికి బిషప్రిక్ అంటాం దాన్ని ఆధిపత్యం లీడర్షిప్ అంటాం కదా జాన్ మన భక్తునికి లీడర్షిప్ ఇచ్చేసింది శిష్యులలో ఎక్కువ కాలం బ్రతుకుంది వ్యూహానే యుద్ధాప్యం వరకు కూడా ఆయన చనిపోకముందు పౌలు ఈ తనకి బిక్షప్ అధీనం ఇచ్చేసింది ఇచి నేను చూసి తను చూసుకోమన్నాడు తన కాలంలో అవి ఎక్కడ తయారైనాయనేదే మనము ఇప్పుడు చూస్తున్నాము ప్రకటన గ్రంథంలో ఓకే పౌలు స్థాపించి వాటికి ఎంతగానో హెచ్చరికలు రాసింది ఎఫ్ఎ రాష్ట్ర పత్రిక చూస్తాం కదా ఎక్సవ రాష్ట్ర పత్రిక ఎఫస్ సంఘం ఒకటే కాబట్టి ఎఫస్ సంఘం పత్రిక బాగా చదివితే అర్థమైపోతుంది హెడ్ క్వార్టర్స్ అది ఆ చర్చి విధానాలే తన చర్చ కనిపిస్తా ఉంటాయి అని గుణగణాలు కూడా ఆ స్పిరిట్స్ కూడా అక్కడ ఏంటంటే నాకు ఇసీ సంఘంలో ద్రుపది లేక ఆ జూపిటర్ యొక్క మూర్తి ఇమేజ్ ఆఫ్ జూపిటర్ అంటాం కదా ద్రుపది యొక్క మూర్తి మీ వాళ్ళు అక్కడ పూజించాను దాని తర్వాత ఆదమి దేవిని కూడా పూజించడం చూస్తాను అయితే ఇప్పుడు ఈ రోజు మనం పోయినవరం అటుపోయినవరం చూస్తున్న విధానంగా తెరంగమా సంఘము గురించి ఇప్పుడు నేను కొంచెం డీటెయిల్ గా మీకు చెప్తాను ఎందుకంటే ప్రవచనం ప్రవచనాలన్నీ సాధారణంగా మనం ఎక్కడ గణిస్తామంటే ఫిజికల్ లేయర్లనే గనిస్తా ఉంటాం ఏ బైబుల్ స్టైల్లో చూసినా ఏ కామెంటరీ స్ట్రైలో చూసినా ఏ చర్చ గానీ ఇంటర్నెట్ కూడా ముఖ్యంగా యూట్యూబ్ అక్కడ ఇక్కడ చూస్తే అవన్నీ ఫిజికల్ లేయర్ ఉంటాయి ఇంటర్ప్రిటేషన్స్ అతని మనం ధరీకరించాము అయితే ప్రభు మనకు ఒక విధానం నేర్పింది ఏంటంటే పాతవి ఇదిగో సమస్తం కృతమైన అన్నాడు ఇంటర్ప్రిటేషన్స్ స్పిరిచువల్ అన్నాడు మీద మనిషిని నేను ప్రకృతి సహజంగా ఎరగమంటాడు శారీరకంగా ఎరగమంటాడు పౌలు రెండో కొడుకు రాష్ట్ర పత్రికలో కాబట్టి ప్రతిదాన్ని ఆత్మ వివేచించాలి అంటాడు కాబట్టి ఫిజికల్ లేయర్ లో ఉన్న వాటిని మనం ఎప్పుడు ధృవీకరించాము ఎందుకంటే అది నడుస్తా ఉన్నాయి కానీ గ్రాండ్ స్కేల్లో అది స్పిరిచువల్ లేయర్ లో నడుస్తా ఉంది మన ప్రభు చూపించి చలిదానంగా అది కొరత దొదటి పత్రికలో పౌలు చూపించే చలిదానంగా ఇవన్నీ శారీరకంగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆత్మీయంగా మారిపోయి మన టైం కష్టపడికి స్పిరిచువల్ లేవర్ లో ఉన్నాయి అది అన్ఫార్చునేట్లీ చర్చ్ మిస్ అయిపోయింది ఈరోజు వాళ్ళు ఇంకో ఫిజికల్ లేయర్ అనే ధ్యానిస్తున్నారు కావచ్చా అని ఎక్కడన్నా కూర్చొని మీరు విన్నారనుకోండి ప్రధాన గ్రంథము ఎవరైనా చెప్తా ఉంటే చెప్తున్నారు చాలా మంది కూడా మన ప్రాంతంలో తెలుగు వాళ్ళే కానీ బయట ప్రాంతాల్లో బ్రి ఇంగ్లీషర్ ఇంగ్లీష్ వాళ్లే కాని ఫారినర్స్ కానీ కానీ వాళ్ళు చెప్పే విధానం అంతా చూస్తే ఫిజికల్ లేవర్ లో ఉంటాయి అయితే నేను ఒక ఫిజికల్ లేయర్ లో దీన్ని చూపిస్తాను దాని తర్వాత స్పిరిచువల్ లేయర్ లో ఎట్లా అర్థం చేసుకోవాలని చూపిస్తాను అప్పుడు ఏమవుతుందంటే మీ అంతక మీరే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోగల ఇంటర్ప్రిటేషన్ స్కిల్ ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఇంటర్ప్రిటేషన్ అంటే విశదీకరించడం నిధనం దాని వెనకలో ఉన్న ఆ ఒక హిడన్ లేయర్ ని పెట్టుకోవడం వెనుక రోజు ఉదయం నేను మన బ్రదర్స్ మాట్లాడుతున్నా ఆరంభం కాకముందు Uh, we are the stewards of the mysteries of god anukara modati korinthi rasthapathrika 4va adeyam modati vachanamlo we are the stewards of the mysteries of god ante devuni sevakulu devuni sevalalo unna varam andaramo devuni marmamlaku durgha nirvahaklu anta first bhugha nirvahaklake ee marmam istaru devu దాని తర్వాత హైదరాబాద్ సెవెన్ ఏమన్నా అంటే ఈ మర్మంలు రివీల్ అయినప్పుడు ఇతరులకు మెప్పు కలుగుతుంది అంట అంటే లాభం కలుగుతుంది ప్రాఫిట్ లాభం కలుగుతుంది కాబట్టి నేను నేర్చుకున్న విధానం ఏంటంటే మర్మాలు బయలుపరచబడకపోతే మన లైఫ్ లో బె బెనిఫిట్స్ రావు అది దేవుని నిదారం అందుకే మనము ఈరోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకున్నా నేను మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది కీర్త మన కామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక విషయాన్ని ప్రభుత్వం జ్ఞాపకం చేసింది ఏంటంటే ఈ మర్మములు అనేది యొక్క రహస్యములు రహస్య రహస్యాలన్నీ దేవుడు తన మహిమ కొడుకు పెట్టుకున్నదంట కానీ వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు అది రాజులకు ఘనత తీసుకొచ్చేది రాజులకు ఘనత కాబట్టి ఈరోజు పవిత్ర రాష్ట్ర పత్రిక కూడా మనం చూస్తున్నాము మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో రాజులు మనమే నేను రాజులు అంటున్నాడు పౌలు అక్కడ రాజులము అంటున్నాడు అక్కడ పౌలు పవిత్ర రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో కాబట్టి రాజులము మనము మరుమాములు మనకు అవి అనుగ్రహించబడ్డాయి గృహ నిర్వాహకులం మనము వాటిని తీసుకున్నప్పుడు మనకి ఘనత వస్తుందంట ఎట్ల చెప్పండి ఘనత ఆధిక్యత ఆ పదం నా వారింది పవన కళ ఆధిక్యతను తేరితి ఆధిక్యత ఏ రీతి వస్తుంది ఆ విషయం అక్కడ చూపిస్తుంది సరే నీ చేతి పని ద్వారా నువ్వు కష్టపడినప్పుడు నీకు ఆధిక్యత వస్తుంది అంటే ఈ మర్మములను మనము ప్రాక్టీస్ చేయాలా అంటే వాటిని అమలు వాటిని అమలు ఏమవుతుంది అంటే మనకి మెత్తగలిగా రివ్యూ రివలేషన్స్ ప్రాక్టీస్ చేయకపోతే మెక్కు ఎంత బాగుంది వాక్యం అని వెళ్ళిపోతే కాదు దాని పాటిస్తలేదే ప్రాక్టీస్ ఈ రోజు ఐ రిసీవ్ ఇట్ నేను దాన్ని స్వీకరిస్తున్నాను నేను దాన్ని పాటిస్తాను అని ఎప్పుడైతే తీర్మానించుకుంటామో అప్పుడు మీ జీవితంలో నెట్లు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ ప్రిన్సిపల్ని మనం ఇప్పుడు ఆపరేట్ చేసాం ఈ పెరగమా అంత ఏంటంటే ఈ రోజు టీ ఉంది ఆ పదం ఈ స్థలాలు ఇవన్నీ పట్టణాలు ఇవి ఏడు సంఘాలు ఏడు పతనాలు యాక్చువల్ ఏడు సిటీస్ ఏన్షియన్ సిటీస్ ఈ రోజు ఇప్పుడు వాటి పట్నాలు కానీ అప్పుడు క్రైస్తవ దేశం లాగా ఉండే ఇప్పుడు అది ఇస్లామిక్ దేశంగా మారిపోయినది ఇది టర్కీ అయితే టర్కీ దేశంలో ఉంది ఇప్పటికీ కూడా ఈ తెరగమా స్థలాలు ఇవన్నీ అయితే అప్పుడు తెరగామా ఉంది ఈరోజు దాని పేరు బర్గమా బర్గమ బీ బీసన్స్ అనే పేరు అది అక్కడ పీసన్ ఉన్నది అయితే ఈ బెర్గమా అనే ప్రాంతంలో ఈ చేశారంటే వీళ్ళు పౌలు ఆ పెరుగామ సంఘాన్ని ప్రభుత్వంతో నడిపించక ముందు అక్కడ సైతాను యొక్క సమాజం మందిరం ఉండేది అక్కడ తినగోగు ఆఫ్ స్టేటన్ అంటాం కదా సైతాను సమాజం సమాజం అని పాల్పడ వాడింది కానీ యాక్చువల్ అయితే ఇంగ్లీష్ లో మనకు చర్చ్ ఆఫ్ సెటన్ ఉంది చర్చ్ ఆఫ్ సెటన్ అయితే మంచిగా ఉండదు కాబట్టి తిన గోబు ఆఫ్ స్టేటన్ అని ఉంది అక్కడ అయితే ఆ గ్రీస్ దేశస్తున్న ఒక దేవతను పూజించేటప్పుడు ఆ రోజు పెరగామ సంఘస్థులు ఆ ప్రాంత ప్రసందస్తులు ఆ దేవత పేరు జూస్ అన్నట్టు జూస్ జీ యుఎస్ అంటారు అయితే ఆ జూస్ అనే దేవతకి ఆ అక్కడ బలిపీఠం కట్టిండ్రు ఆ పెరగమాలో ఇవన్నీ ప్రకృతి సహజంగా చెప్పబడుతున్న వాక్యాలు అయితే ఆ అయిపో నిలయం ఇప్పుడు చూస్తాము పన్నెండవ వచ్చనం నుంచి పన్నెండు గంట రెండవ అధ్యాయము పన్నెండవ నుంచి చూస్తాము అది అక్కడ ఏముందంటే ఆ సైతాను సైతాన నిలయంలో ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు పెరగామ సంఘం పేరు ఆశ్చర్యం ఏంటంటే ఆ సైతానం ఉన్న ఆ యొక్క బలిపీఠము పెరగమాలో ఆ వెనకడికి రాజులందరూ ఆ బలిపీఠం దగ్గరకు పోయి వాళ్ళు తీర్మానాలు చేసుకుంటే ఏ రీతిగా రాజు పరిపాలన దేవాలనేది అంత పాపులర్ అన్నట్టు పెరగమా స్థలం ఆశ్చర్యం ఏంటంటే ఆ బలిపీఠము బహు గంభీరంగా అలంకరించబడ్డ బలిపీటం అన్నది మీకు తెలిసి బలిపీటం అంటే ఇంగ్లీష్ లో ఆల్టర్ అంటారు ఆ ఆరదన స్థలంలో అలంకరించబడ్డారు దాన్ని బలిపీఠం వాళ్ళు యాక్చువల్ గా పాత బలి అర్పించేవాళ్ళు దేవత దేవునికి మీద వీళ్ళు ఇక్కడ బలిపీఠాన్ని గంభీరంగా అలంకరించుకొని మనం చర్చ బలిపీఠం మీద బైబుల్ పెడతారు ప్రభురాత్రులు బల్ల పెడతారు ఇంకా పువ్వులు పెట్టుకుంటారు ఇంకేమో పెట్టుకుంటారు వాళ్ళు కొన్ని చర్చస్లో అయితే ఈ కానుకలు సమర్పించబడ్డాక ఆ కానుకల హుండీలు తీసుకొచ్చి ఆల్టర్ మీద పెడతారు అన్నట్టు ఒక్కరు అనుకోండి ఎవరికి తప్పు లేక మనం కానీ ఈ బలిపీఠం దేనికి సంబంధించిందంటే అది ఒక పెద్ద ఆల్టర్ దాని ముందు నిలబడతారు అన్నట్టు వాళ్ళ నడుము బాగా వర్క్ ఉంటుంది ఆల్టర్ వాళ్ళు దాని వెనకాల నుండి నిలబడి మాట్లాడతారు అన్నట్టు అయితే యూట్యూబ్లో నేను ఇంకొక ఎక్కడ ఏంటంటే ఈ పెరగామాలో ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని అలగ్గా తీసుకొని ఆ చరిత్రకారులలో చూస్తే చరిత్ర పుస్తకాలను తీస్తే దాన్ని తీసుకొని పోయి ఆ జర్మనీ దేశంలో ఒక మ్యూజియం లో మొత్తం ఆ బలిపీఠాన్ని ఈ రోజుకుందది అక్కడ బెర్లిన్ అనే ప్రాంతం అది ఈస్ట్ జర్మనీలో ఉంటుంది ఆ ఆల్టర్ ఒక గంభీరంగా అందంగా ఉంటుంది పెద్ద గంభీరంగా ఉంటుంది అయితే హిట్లర్ అనేవాడు చరిత్రలో మనకు అందరూ తెలుసు కదా బహు భయంకరంగా పరిపాలించిన వాడు ఈ తన లైఫ్ అంతా ఆ పెరిగామ బలిపీఠం దగ్గర నుంచి ఆయన స్పీచ్లు ఇచ్చేవాడు అంట వరల్డ్ వార్ యుద్ధాలకు ముందు దేశాలని కబ్జ చేసుకునే ముందు ఆల్మోస్ట్ ఎంటైర్ యూరప్ ని పరిపాలించింది కదా జర్మనీ ఒకప్పుడు ప్రభుత్వంలోనే దానికి సంబంధించిన ఎన్నో ఉపయోగిలేనియల్ అయితే ఆ బలిపీఠం ఈ రోజు కూడా ఆ పెరగమా మ్యూజియం అని ఉంటుంది మనం యూట్యూబ్ లో కొడితే ఆ మ్యూజియం కనిపిస్తుంది మీరు చూడొచ్చు దాని బలిపీతాన్ని ఎందుకు అంత జాగ్రత్తగా దేవుడు దాన్ని మనకొడు కాపాడింది అనేది మన దాన్ని ఎగరపోయి దీని వెనకలో ఏమున్నది సైతాన నిలయం ఉంది లేక సైతాను స్థానం ద ప్లేస్ ఆఫ్ స్టేట్ అనిపిస్తుంది టైబుల్లో పది డైబుల్స్థానం తర్వాత బైబిల్లో ఆ పెరగమా అనే స్థలంలో వెనకడికి అంతా గొప్ప గొప్ప ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ పోయి అక్కడ లెక్చర్ చెట్టు ఈ రోజు కూడా ఆ మ్యూజియంలో ఆ పెరంగ బలిపీట దగ్గర నిలబడి స్పీచ్లు ఇస్తారు అయితే కూడా ఆయన ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నామినేషన్ ముందు అక్కడ పోయి స్పీచ్ ఇచ్చిండు అప్పుడు ఫిజికల్ లేదని నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను అర్థం ఏంటంటే ఈ ఆల్టర్ దగ్గర నుంచే రాజులద్దరు ఈ లోకాన్ని ఎట్లా కబ్జా చేసుకోవాలా ఎట్లా పరిపాలించాలా వారికి అనుగుణంగా ఎట్లా తయారు చేసుకోవాలా అనేది అక్కడ నుంచి ఆ యొక్క సైతాని యొక్క అభిషేకం పొందుకొని పోతుంటారు అన్నట్టు చాలా మంది భారత్బామా గురించి చెప్తున్నప్పుడు నేను ఇతరుల పేపర్లు కూడా చూసిన ఫొటోస్ కూడా చూసిన ఆయన అన్ని మతాలకి ప్రకటిపించేవాడు ఎక్కడ పోతే అక్కడ ఆయన చేతికి ఆ యొక్క విఘ్నేశ్వరుని తాజతో బొమ్మ ఉండేవాళ్ళ చేతికి ముస్లిం ఆయన భారత్ ఒబామా బ్యాక్గ్రౌండ్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఆయన చర్చ్లో పోయి ప్రార్థనలు కూడా చేస్తాడు సో వీళ్ళందరూ ఏంటంటే దీన్ని దీనికి ఒక టెక్నికల్ టర్మ్ ఉంటుంది ఇంగ్లీష్ లో అంటే ఎక్యుమెకలిజం అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పడం అన్ని మతాల ఒకటే మార్గాన్ని బోధిస్తాయని చెప్పే విధానాన్ని ఎక్యుమెనికలిజం కాబట్టి మనం అందరము సోదర భావంగా జీవించాలా అని చెప్పే ఎక్యుమెనికలిజం ఇది బహు డేంజరస్ బోధ అన్నట్టు మతపరమైన బోధనలో మనం వాటికి బహు కేర్ఫుల్ గా దూరంగా ఉండాలి అన్ని బోధలు ఒకటే కాదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అని చెప్పేది మన ప్రభు కాబట్టి ఏసు ప్రభుత్వ తప్ప వేరే మార్గం లేదు మనం ప్రతి మార్గాన్ని ఆయన మార్గానికి సరెండర్ చేయాల సమర్పించాలి మనం ఈ సంతకాలం కూడా ఆయన ఆయనకే సమర్పించాలి మీ మార్గంలో కూడా ఆయనకే సమర్పించాలి కాబట్టి మీ మార్గానికి వెళ్ళి అంటే ఆయననే సమర్పించాలి ఆయననే వాక్యం కాబట్టి నీ పాదంలోకి దీపం అయ్యారు నీకు లీడర్షిప్ నీకు లీడింగ్ ఇచ్చేవాడు ఆయననే కాబట్టి ప్రతి మార్గాన్ని ఆయన సమర్పించాల కాబట్టి ఈ రోజు కూడా ఈ ఫిజికల్ లేయర్ అక్కడ బెర్లిన్ లో కఠినమైన గ్యాప్ ఉన్న మా చుట్టాలలో ఒక దైవ జగన్ అంటే నాకు వర్షకు అన్నా అయ్యేవాడు మంచి గొప్ప దైవజు మంచి పీల్చర్ అన్నట్టు వాక్యాలు బోధించేవాడు అయితే ఆ బెర్లీన్ కి వెళ్ళి ఆయన వాక్యం చెప్పడానికి ఒకరోజు చరిత్ర చాలా కాలం మాట చెప్తున్నాను మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టోరీ చెప్తున్నా ఆయన అక్కడ సంఘస్థులు చర్చి పిలిపి అక్కడ పోయి నేను వాక్యం ఆ బెర్లీన్ కి పోయి ఆయన వాక్యం ఆడియన్స్ లక్ వెళ్ళి ఒకరు షూట్ చేశాడు ఆయన మాకు దూర బంధువు అవుతాడు మా పెద్దమ్మ కూతురు వర్తకి పావు మార్థి నాకు అన్ననే కాదు మంచి డైవజనుడు గొప్ప ఎంత పవర్ఫుల్ గా వాక్యాలు చెప్తాడు అంటే పవర్ఫుల్ గా వాక్యాలు చెప్తాడు బెర్లిన్ ఆ ప్రాంతాలు అది పైతానికి మనం చూసినట్లు పెరగమ్మ మ్యూజియం దగ్గర ఆయన ఒక చర్చ్లో పూర్తిగా ప్రకటిస్తుంటే ఆడియన్స్కి వెళ్ళి ఒక షూట్ చేస్తే ఆయన బాడీ డెడ్ వాపస్ పంపిస్తే అంత భయంకరమైన స్థలం అన్నట్టు ఫిజికల్ ఎయిర్ లు చూస్తే కానీ మన జెంట్స్ ఇది ఇవి తాతవి ఘటించీ కృతజ్ఞానాయి ఇవన్నీ స్పిల్చల్ గా స్ప్రెడ్ అయిపోయినాయి ప్రపంచం అంతటా జర్మనీ లాగా తయారైంది ప్రపంచమంతటా రష్యా తయారైంది ప్రపంచం అంతా లాగా తయారైంది ప్రపంచం యూరోపియన్ లాగా తయారైందాడు లెక్క ఈజిప్ట్ లాగా తయారైంది కాబట్టి ఈ ఈ దే ఈ ఆధీనంలో ఉంది ఈ ప్రపంచం సైతాను దేవాసం లాగా తయారైపోయింది ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది బైబుల్ కదా ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ వాడు అంటే ఈ మొత్తం ప్రపంచము వాణి ఆధీనంగా అయితే మన ప్రభుత్వాన్ని విలువ చేసి బయటపరచండ్ అయిన కానీ మనం చింతచం ఎందుకంటే మనకి ఆయన ప్రొటెక్షన్ అవసరం ఆయన హోలీ స్కిప్ ఫీలింగ్ ఉంది కాబట్టి వాడు మనల్ని ముట్టలేడు అనేసి మనం విరణీయం కూడా మనం ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు నన్ను ముట్టలేడు అనేసి నేను విరనీయూ లేదు ఇంకా జాగ్రత్తగా పరిశుద్ధంగా చేస్తాడు ఎందుకంటే మనం ఉంటుంది చైతన్య నిలయం పెరగమా మనముంటుంది పెరగమా కాలం కాబట్టి పెరగామాకి సంబంధించిన విషయాలు ఇప్పుడు నేను మరికొన్ని డీటెయిల్ గా కొన్ని చూపించేసి ఈ రోజు వాచనిస్తాను కాబట్టి చరిత్రలో చిచ్చారు అనేవాడు ఆ పెరగమా మల్లిప్రీ టెంపుల్ నుంచి ప్రసంగాలు ఇచ్చిండు అదే రీతిగా చాలా మంది ప్రెసిడెంట్స్ కొన్ని పేర్లు తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ చాలా మంది ప్రెసిడెంట్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అక్కడ కొన్ని స్పీచ్లు ఆ రీతిగా స్పీచ్లు ఇచ్చి వాళ్ళు తులని వాళ్ళ అభిషేకాలు పనుకునేవాళ్ళు చరితాంగ అభిషేకాలు తదుపా అట్లా వాళ్ళు కొనసాగించేవాళ్ళు వాళ్ళ రాజకారులు తెర్గమా అంటే వివాహం వివాహము చేయబడినది అన్న విషయాన్ని మనం చెప్తాం రెడీగా కేంద్రాంగ్ నంబర్స్ చూస్తున్నాం దాని మీనింగ్ తెర్జమా అంటే స్వామి కేంద్రాంగ్ నెంబర్స్ ఫోర్ అంటే ఫార్టీఫైడ్ లేక బహు ఆ నిలమైనది లేక బహు గట్టిగా కొట్ట కట్టబడినది అన్న విషయం అంటే దాని స్థానము అంత గంభీరంగా ఉన్నది దాని తర్వాత ఏం సాంగ్స్ ఫార్టీ లో ఏ టవర్ ఆఫ్ క్యాసిల్ అని ఉంది ఏ ఆఫ్ క్యాసిల్ అంటే పెద్ద టవర్ లేక పెద్ద గోపురం అని కూడా అంటే వాడు అక్కడ గోపురంగా కట్టుకున్నారు అన్న విషయాన్ని అక్కడ ధ్యాసం చేయబడుతుంది కాబట్టి అది ఎంత పెద్ద టవర్ అయినా ఎంత పెద్ద గోపురం అయినా అది పడిపోవలసింది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం ఎక్కడ చూస్తామంటే ఉపాధ్యా ఉపధ్యాన తీస్తాం పేషావుకు సంబంధించిన బోడ్ అది ఆ ఉపాధ్యాయ గంధంలో పెద్ద ఉన్నతమైన స్థలాలలో వాళ్ళు ఇళ్ళు కట్టుకుండేవాళ్ళు పేషావు పద్ధతి వాళ్ళందరూ ఆ మౌంటైన్ స్టేట్స్ నల్ల జీవించే వాళ్ళు వాళ్ళగారు సో పైన నాకేం కాదులే అని తీర్మానించుకునేవాళ్ళు కానీ వాటి అన్నిటికీ పడగొడతా అంటే కాబట్టి ఈ టవర్స్ లో లేక నాకేం కాదులేదు స్టేబుల్ గా ఉండరు లే అని చెప్పుకునే వాళ్ళన్నట్టు టవర్స్ లో జీవించేవాళ్ళు కాబట్టి త్వరగామా అంటే రీతిగా టవర్ అని కూడా చెప్పబడుతుంది లేక ఈ యుస్ట్ చికెడల్ అనే అంటే కూడా పెద్ద ఆ యొక్క రాజభవనం పెద్ద కోట అని కూడా టవర్ ఆ క్యాప్ అని ఉంది పే ఇన్స్టాల్ నెంబర్స్ అండ్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మ్యారీ అనేది వివాహము చేయబడినది అన్నమే కాబట్టి ప్రభు కొడుకు ప్రధానం చేయబడినది కానీ అది ఒక గోపురం లానే కట్టుకోండి నిం ఈ రోజు చర్చ ఎదుగు కట్టిన పరే ఇది మనకి నిం రోజు వచ్చిన బుద్ధి అన్నది ఆత్మ చర్చ టవర్ స్టార్లు కట్టుకోవడము నిం రోజు ఆత్మ అంటారు నిమ్మ రోజు ఎట్లయితే ఈ రోజు కూడా చర్చ నేను అతనే గోప్రాలు ఇది ఖచ్చితంగా భూమిలో కాలం అనేది ఆ చర్చపై జ్ఞాపకం జరిగింది కానీ క్రితం చిత్తంలో ఆ కాన్సెప్ట్ లేనే లేదు కాన్సెప్ట్ లేదు పైకి తిరగబడ్డవారు అంటే కానీ దీంట్లో పెరగలేదు కానీ రోజు దాన్ని తయారు చేసుకొని వాళ్ళు దాన్ని బాబులు గోపరం లాగా తయారు చేసుకున్నారు అక్కడ మధ్య కండితే అతను గలుది నంబర్స్ లో ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ అంటే ప్లేసెస్ అనేది అంటే కారాగారాలు అన్నట్టు కూడా ఎవరీ చెప్పబడ్డాయి వెనక్కడికి జైలు అన్ని అంత కటి అంత బందోబస్తు ఫార్టిఫైల్ అంటే బందోబస్తు యాక్చువల్గా లేదు కాబట్టి పెడదమ్మం అంటే కూడా బందోబస్తుగా అంటే ఆ యొక్క సింటే ఈ యొక్క వాటిని ఏం చేస్తామంటే పక్కబడ్డ స్థలం అనేది కాబట్టి ఈరోజు మనకి ఇప్పుడు ఇంకా బాగా అర్థపడుతున్నాయి మందిరాలు అన్ని పక్కబడ్డాయి అనేవి చేతిలో పట్టబడ్డాయంటే బాప్తీజు సౌందర్యంలో ఆది భక్తులు కాలం బదుకాలని చెప్పారు మన ప్రభుత్వం బాప్తీ నుంచి కాలం బదుకొని వరకు కర్మక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అది సైతాన నిర్ణయం మనం తీసుకున్నట్టు అడుగా మన సంఘానికి సంబంధించిన వాక్యం కాబట్టి సైతాన నిర్ణయము బలవంతుని చేతిలో ఉంది అన్నట్టు మనం కాబట్టి ప్రతి మతపరమైన జీవితము ఇక్కడి ఆరంభమైంది అనేది మనం దైతాన్ని ఒక నిర్ణయాన్ని అయితే ఏమైనా పోయినా అక్కటైన వారం విషయం మీరు హెచ్చరించాలనుకోవాలి ఏంటంటే ధాన్యులు చేద్దామో పదవ అధ్యాయ పదమూడవ వచ్చిన ఒక వాక్యాన్ని ఇది మనకు అర్థమవుతే ఈరోజు వరల్డ్ రూలింగ్ వరల్డ్ సిం పెట్టూల్ ఏంటి ఇందులో అనేది కూడా అర్థమైపోతుంది కాబట్టి ఒకసారి చూడండి ధాన్యాల చేద్దాము దేవదూతలు దానితో మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ దీర్ఘంగా చెప్పబడ్డాయి అనేది Then ah ah ah 6th one day. But the Prince of the Kingdom of Asia. Masatunari ah Masatunari that is. But the Prince of the Kingdom of Asia it took me 1 and 20 days. I think 21 days. But no Michael one of the chief Prince's came to help me. and they remained there with the kings of Persia avatikara king of persia anna padam daniel ganle parmoravachamya alavadyo 13 avachamle yinadane muthe king of persia nela oka demon oka prithideshaliki oka demon sirikitta galisakramana cheptanu aa ee king of persia vadi gabriel dikani adiginchindanta kabatti king of persia liti kuda oka jratma ani bahu katigina jratma కాబట్టి దురాత్మ వాడు గ్యాబ్రియల్ దగ్గర అర్థం చేస్తాడు ఎందుకంటే గాబ్రియల్ కొన్ని మర్మములు డానియల్కి బయటపరచాల డానియలు జీవనాత్మకు సాధం చేస్తుంది నాకు ఇవి బయలుపరచుతావు అని ఆయన మర్మములను బయలుపడతా దేవుడు ఎవరితో తన ప్రియులతోనే బయలుపడుతుంది అని దేవుడి మర్మములు తన ప్రియులవి అనింది తనకంటే బయటపడ తీసుకున్న వాక్యం అది ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షా ట్వంటీ వన్ డే అద్దెించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అట్లో మైకేల్ వన్ ఆఫ్ ద చీఫ్ ప్రింట్ హెల్త్ కాబట్టి ఇప్పుడు చూడండి మైకెల్ అనేవాడు చీఫ్ ప్రింట్ అంటే దూతలకు లీడర్ అయిన అంటే ఈవెన్ లూసిఫర్ మీద కూడా అతనే లీడర్షిప్ ఉంటదన్నట్టు ప్రతి చీకటి శక్తి మీద అతనికి లీడర్షిప్ ఉంది మైకెల్ కానీ జాబ్రియన్ దూతకి ఆ ఆహారకి లేదన్నట్టు ఇక్కడ జాగ్రత్తలు తీసుకు ఒకసారి అప్పగించబడింది ఏంటంటే దేవుని భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి అది బయలుపరచబడాలి కాబట్టి ఆ విధానాలు కంటిన్యూ అవుతాయని ఈ రోజు ఆగడగానే అని అమ్ముతారు అవన్నీ అయితేనే కదా అన్ని ఆల్రెడీ బయటలో రాసేసినట్టే అది ఒప్పుకోవాలి ఎందుకంటే దేవుడు ఈ రోజు కూడా బయలుదేరిస్తూనే ఉంటాడు బరుగులే చదువుతూనే ఉందంటే కలిసి అవి అన్ని ఇప్పుడు తీసుకురా చెప్తాడు ఇంకా ఎన్నో ఉన్నాయో చెప్పలేని స్థితిలోంటాడు అంటే ఇంకెన్నో ఉన్నాయి ఆయన చెప్పలేకపోయింది లోకంలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు జరిపోవంటాడు వ్యూహన్ భక్తుడు ఆయన చేసిన దుఃఖాలు ఆయన చెప్పిన వాక్యాలే ఆయన పుస్తకాలు జరిగిపోవంటాడు మన అవన్నీ నెట్టే కదా మనం ఈ డానియల్ లాంటి వాడిని ప్రార్థన చేస్తే దేవుడు వాటిని దూత ద్వారా బయటపరుస్తున్నాడు అయితే డాబ్రియల్ డూట్ ఆ ప్రిన్స్ ఆఫ్ దురాత్మ అడగింది బయటపరచలేకుండా బయటపరిస్తే డానియల్ అని రాసేస్తారు రాసిస్తే మన కాలానికి అవన్నీ రివీల్ అయిపోతే అన్నట్టు వాడి స్పిరి అయితే ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత విషయాన్ని ఇచ్చి క్యాబరి గురిపేసీస్తాం దాని తర్వాత మనం ఇక్కడ అర్థం ఇసుకోవాల్సింది ఏంటంటే ఆ బబులోనికి బబులోని మీద ఉండేది ఒక పెద్ద దురాత్మ ఒక లీడర్ అన్నట్టు ఆ పెద్ద రాష్ట్రపత్రిక మనం చూస్తాం ఈ దురాత్మలో కూడా లీడర్షిప్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్స్ ఉంటాయి ఇప్పుడు చీఫ్ క్యాప్టెన్ అన్నట్టు ఒకరు చీఫ్ క్యాప్టెన్ ఉంది దాని తర్వాత చీఫ్ కెప్టెన్ కింద మరికొంత మంది క్యాప్టెన్స్ ఒక్కొక్కరి కింద ఒక హండ్రెడ్ మంది మీద ఒక హండ్రెడ్ మంది ఫాలో అవసరం ఇట్లా పొల్యూషన్స్ ఉంటాయన్నట్టు అలా కూడా అని చూపించాను టైం ఎక్కడ వెళ్ళిపోతుంది ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక భీమ్ అనుతని ప్రతి దేశం మీద ఒక భీమ్ అనుతని దేవుడు ఎందుకు పార్గమెంట్ చేస్తున్నాయని మనం అర్గమెంట్ చేసుకోవాలి బబులోని మీద ప్రిన్స్ ఆఫ్ పర్షియా అనే భీమలు ఉంది అక్కడ ఆరోగ్య పర్షియా దేశం మీద కూడా ఆ భీమ ఉంది దాని తర్వాత బబులోని మీద ఉంది అయితే అదే అధ్యాయంలో ఇరవైవ వచనంలో మాట్లాడుతున్నాడు తెలుగు బల మీద పానవ అధ్యాయంలో ఇరవై వచనం తాను of the constant change what I tell you. Uh Nirmavachana in this way matter comes. Then ready uh low no rest to for IT material and now i will get to fight with the printer pressure. And then and got for low no, the printer finish cycle. Okay, i vanni prathi desam ko ka గుణాత్మ లీడర్ లాగా ఉన్నాడు వాడిని కంట్రోల్ తీసుకున్నారు దేశానని ఇరవై వర్షం చెప్తుంది అక్కడ నేను ఎందుకు నీ ధద్దకు వస్తున్నావు అది మీకు తెలిసేది ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ నేను చూపించడానికి వచ్చిన చెప్తున్నాడు దేశం నేను పారసికుడు అధిపతితో యుద్దం చేసకు మర్ల పోయి అంటే వాళ్ళు అక్కడ నేను ఆడనిచ్చింది కదా మైసేలు ఇచ్చింది కదా మైసేవాడు వాడు తర్వాత ఏమర్థం చేయండి అక్కడ నేను బయలుదేరిస్తుండగానే నేను పోతుండగానే ్రీసీల దేశం యొక్క అధిపతి వచ్చే కాబట్టి గ్రీస్ దేశం మీద ఉన్న దురాత్మ ఇప్పుడు లీడర్షిప్ తీసుకోబోతుంది ఎంత ఎత్తుందంటే మనుషులు లీడర్స్ లాగా తయారయ్యి ఒక దేశం అధిపతం పొందుకుంటారంటే గానీ మన వెనకాల దురాత్మలు ఉన్నాయని వాక్యం దిగుతుంది ప్రతి లీడర్ వెనకాల ఒక దురాత్మ ఉంటుంది ఆ దురాత్మ ఆ దేశాన్ని కంట్రోల్ తీసుకుంటుందని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఇప్పుడు మనము ఈ తిరగామా సంబంధించిన విషయాన్ని జీవిస్తాం చాలా క్లియర్ గా ఇప్పుడు అర్థమైతే మనం కాబట్టి ప్రిన్స్ ఆఫ్ కమిషన్ వెళ్ళిపోయినాక ప్రిన్స్ ఆఫ్ గ్రీషియా వస్తాడు అట్లా ఒక దేశం మీద ఒక దేశం మీద ఈ దురాత్మను కొట్లాడుకుంటూ కంట్రోల్ మనం అర్థం కాక పొలిటిషియన్స్ చేసే కంట్రోల్ చేయండి గవర్నమెంట్ కంట్రోల్ ఆఫ్ మనం అనుకుంటున్నాం కానీ చెప్పి గవర్నమెంట్ కనుక దురాత్మ ఉంది ఈ వాక్యం చెప్పి మనం జన్మ డిటెయిల్ గా జన్మించడం థ్యాంక్ యూ రీడింగ్ రావాల్సిందేమి అయిపోవలసిందేమి మనం పదమూడు అధ్యయనం చేసినప్పుడు సెవెన్ హెడ్ గురించి మనం ఒక రోజు సెవెన్ హెడ్ సెవెన్ సంఘాలకి సాద్యంగా ఉంటుంది గతంలో చూపిస్తున్న సెవెన్ సెవెన్ చర్చెస్ సెవెన్ కింగ్డమ్స్ కి ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తామంటే మన పని ధర చూపిస్తాయి అన్ని రోజులు మనం ఈ యొక్క పని చూపిస్తాయి సరిగా మాట్లా కర్గామలో ఉన్న సంగతి దీపకు ఇలా వాడి రెండు రెండు అంచెల గల కడ్గం జలవాడు చెప్పే సంగతులేవాడుగా వాడు ఇప్పుడు రెండు అంచెల కడ్గం జలవాడు అంటే మన ప్రభు గురించి మాట్లాడతారు ఎందుకు కడ్గం గురించి మాట్లాడుతుంటే అర్థం దీపం చూడండి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు ఆపురం కాబట్ పరిణామ సమయంలో సాధారణ సింహాసం బాడస జ్ఞాపకం చేస్తున్నా ప్రతి స్థితిలో ప్రతి స్థలంలో ప్రతి పట్టణంలో ప్రతి ఏ విలేజ్ అయినా ఆ విలేజ్ ఒక పేరు కంటది నువ్వు నువ్వు ఏ ఒది ఏ విలేజ్ నడుగు పెట్టినా వాడు మీద ఆదో ఆటంకాలు చేస్తుంది మళ్ళీ ఏం చేయాలి అర్థమే ఒక స్టేట్ ఉంటది ఎందుకంటే సైతానికి చెప్తాడు వాళ్ళ రిపోర్ట్ సైతాన్ అంటాడు ఇచ్చిన సిటీ చెప్తాడు సిటీ ఇచ్చిన కానీ నువ్వు ఎట్లా కాపాడుకుంటావో నీ బాధ్యత మీరులకు రావద్దు ఆ స్థితిలకు రావద్దు వాడు వచ్చి మన రాజ్యాన్ని కూడవట మన గదిలో వాడు స్వాదుల పరచకొనకూడదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సైతాను వాడిని అనుసరణతో మాట్లాడుతున్న సంభాషణ ఎక్స్ప్లెయిన్ చేస్తు ఇప్పుడు కూడా మనం ఇట్లా ధ్యానించలేదు వాక్యాలు కాబట్టి పెరుగు మనంలో ఈ స్పిరిట్ సైతాను లీడ్ ఆయన వాడి ప్లేసర్ అంటే లూసిఫరే అక్కడ ఆ స్థలంలో ధ్యానించడం కూడా కొంత మీరు అనుకుంటున్నారా ఈ సిటీలో లేదని మేము ఉంటుంది సిటీలో మేము ఉండే ఏరియాలో స్పిరిట్స్ ఉండాలనుకుంటున్నారా ఈ వాక్యం ప్రకారంగా చూస్తే వాక్యం ప్రకారం ప్రతి దేశానికి ఒక లీడర్ ఉంటుంది స్పిరిట్ ప్రతి శక్తి ప్రతి స్టేట్ కి ఒకటి ఉంటుంది సిటీ గా ప్రతి విలేజ్ కి ఒకటి ఉంటుంది ప్రతి ధనికి ఒకటి ఉంటుంది సో ఏం బిడ్డ ఎట్లా అర్థం తీసుకోవాలి ఎట్లా ముందుకు వెళ్తాడు ఎందుకు ఆటంకాలు జరుగుతాయి అక్కడ డానియల్కి ఎందుకు మర్మలు బలపాస్తూ ఇరవై ఒక రోజు అంటే ట్వంటీ డేస్ ప్రేయర్ చేస్తున్నాను అక్కడ చెప్తాను నేను డేస్ ప్రేయర్ చేస్తున్నానండి అప్పుడు దూట చెప్తున్నాడు డ్యాబ్లెట్ చేసాను సో ప్రేయర్ చేసినట్టు నుంచి నెలకొంది ట్వంటీ డేస్ వరకు వాళ్ళని రాణిగా తీయగలి సడగిస్తూ ఉంటున్నప్పుడు మళ్ళీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి వాటిని ప్రేయర్ చేయాలి వీటిని అమలు పరచుకోకపోతే ఆత్మీయ పోరాటంలో వరాట కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు చూడండి పరుమడు వర్షంలో తాతాను సింహాసనం ఉన్న స్థలంలో మీరు కాపరమున్న వాడిని నేను అడుగుతాడు మరియు తాతాను కాపరమున్న ఆ స్థలంలో నానింటి సింహాసండి నన్ను వచ్చి సాక్షి అనే అంత్యతాన్ని వాట ఉన్నాడు ఇది బహు కష్టం పాత్రమైన స్థలంలో అవుతుంది పాత సాక్షులు అవుతారు అర్థం కావాలండిపోతారంటే ఈ అర్థం కావడం అయిన నేను మీద కొన్ని తప్పిదే మోటవలసిందని ఆశ్రెండ్ ఏంటంటే ఈ పెరంగా దీనికి ఏం వచ్చింద ఈ మొదటి అని చాటం లేదు ఇక్కడ ప్రతి సంఘంతో మాట్లాడతారు కానీ సంఘంతోనేవదీపేసలేదు అయిన నిన్న కొన్ని పెద్దలను మోకాల్సి ఉంది విగ్రహంలోకి బలించిన వాటిని పెట్టే జాగ్రత్త చేయనట్లు ఉరి అంటుందని బాగా అటువలే బాగా మార్గం అది మనం చూసినట్టు అటుకున్న అటువలే విపరీతమైన బోధన అనుసరించి వారు అయితే ఇక్కడ రెండు బోధలు అన్నీ రెండు బోధనలు ఈ చర్చలో మీకు తెలుగుగా మాట్లాడగలం ఒకటి బోధ ఏంటంటే విలాంబ బోధ ఉంది రెండవది వికలతుల బోధ ఉంది అది మీరు చూపిస్తుంది విలాంబోధి విగ్రహారణంగా మీ విచారణ రెండు బోధలు విలాంబు ఈ రెండింటిని కొనసాగించండి అంటే పదాలు దేవుని ప్రజలు తమ ఆటలం వెళ్ళిన వాళ్ళు వారంతటా మీరికి వారి వారే చెప్పం తెచ్చుకోవాలంటే ఒక ఐడియా ఇస్తానని బాలా లోనే మోయాదు రాజుకి ఐడియా ఇచ్చింది బీనాము బీనాము ఎవరంటే ఏషావి కథకి చెప్పింది బాలా ఎవరంటే మోయాదు కథ మోయా లోతు పంట మోయాగు రాజు బాలాకు బీనాము ఆయన ఆ యొక్క ఏషావు కట్టకి ఇప్పుడు మీకు అర్థం కారా రోడ్ రెండు ఒక యాజకుండా లాగా ఒక ప్రవక్త లాగా ఉన్నాడు పాలకు ఒక రాజు ప్రతి ఏళ్ళు కర్పము రాజు అనేవాడు ఎట్లుంటాడు త్యాజర్ అనేవాడు ఎట్టుంటాడు సప్త సంతానం ఎవరు ఏళ్లు ఎవరు అనేది మనకు అర్థం రివర్స్ అయిందంటే బీలాము హెచ్ ఒక ప్రవక్త లాగా గుర్తించబడ్డాడు కాబట్టి కర్పానికి ఆదేశం బీలాము పాలాకు రాజు యుద్ధం చేసేవాడు కత్తులు పడ్డేవాడు కాబట్టి తేళ్ళకి ఆదేశం కానీ వారు ఇష్టపల మీద విజయం పొందలేక వాళ్ళు ఏం చేశారంటే మోసగించి మోసకు పోదే మోసగించి అంటే ప్రమర్దించబోదంటే ప్రియాన్ చెప్పండి బాలా బుక్ ఈ దేశంలోని నానులు కేసర్ వాళ్ళందరినీ ఏం చేయాలని దాని కుమారులను ఇష్ట మన్యబానికి పంపండి పోయి విగ్రహాలకు అర్పించిన వాటిని పిలిపించండి పార్టీని పంపాలు చేసుకోండి పండుగలు ఇచ్చిన వాళ్ళ దిన బాల విషయం గొప్ప గొప్పగా కాబట్టి దేవునికి ఎంత దైదాం కోట ముట్టం ఈ బినాం బాలాక చూపించండి ఇక్కడ బయట కనిపించడం బాగా పిల్లలు తర్వాత జరగండి జాగ్రత్తలు ఒక ప్రవర్తన లాగా వస్తాడు దాన్ని అంతా చెడు అలవాట్లు చెడు మార్గాన్ని చూపించారు మంచి మార్గాన్ని చూపించారు విగ్రహాలు విగ్రహాలు కనిపించే వాళ్ళు చేసి చూపించండి పెంటారు వ్యక్తి వాళ్ళు చూపించండి అట్లా శాపం చూపించండి అట్లనే మీకునే బోధ ఏంటే ఏమన్న విన్నచ్చు ఎట్లనేది ఒక్కొక్క రక్షణ పట్టి చాలు అండి నిఖిల బోధ కొంచెం కష్టం చెప్పలేదు ఇకలా తనేవారు దేవుడు అంటే ఇకలా గురించి అతని నుంచి భక్తులు ఒక పేరు కానీ కదిపోయినవారు కడిపోయినవారు పడిపోయి తింటోధి ఒక గ్రీకు ైబల్ భోజనం డిస్టప్ చేసిన వాడిని తీసుకొచ్చి అతని మనుషులతో దిండాన్నట్టు అట్లా అపూర్ష కాలం నుంచి బయటకు వచ్చి ఆయన రకరకాల పండాలి కట్టగట్టుంది లవదికే ఉండేవాడి యాక్చువల్ లవోదీకి చర్చిలో ఉంటూ అక్కడక్కడక్కడ తిరిగి పెరగమాలు తీసుకొచ్చిండ బోధన అందుకట్లు పద పదహారదహైదవార్ అన్నట్టు వాళ్ళు ఇతరతల భోజనం విలో ఉన్నారు ఇప్పుడు రెండు పదహారు అవసరం ఈ చర్చి మనసు పొందము నేను మీ అందరికి వచ్చి నా నూట నుండి వచ్చి కడ్గని చేశాను మీరు అని చెప్పి మీరు ఎంత కడ్కపోతుంది ఆ మూసు గ్రంథం మూడు అధ్యూడా అధ్యాలు హెచ్ గ్రంథాలు గ్రంథం ఐదు అడ్డం వెంట పోతుంది ఇక్కడ ఉండే అది పలహారం అవసరం లేదు నువ్వు మారు మనసు పొందకపోతే మీ వెంట అడ్డం బయలుదేరుతుంది మన ప్రమేయం పంపిస్తున్న కడగా ఇది అంటే తెలంగాణ సంఘంలో మారు మనసు లేదు దానికి పలహార వస్తుంది అంటే రక్షణ మొదటి క్రియలు లేదా తెలంగాణతో చెప్పు చెప్పు మాట చర్యల వాళ్ళు విని జయించే వాడికి మరువైన మర్ణాన్ని భుజించి దాని మర్లా జ్ఞాపం ఇస్తుంటే మర్మం మరువైంది మర్మం పెడతారు అంటే ఎన్నడూ వినని వాక్యాలని ఆయన ఈ రెండు బోధలను ధృవీకరిస్తే మీకు పేరు మర్మాలు కలుగుతారు ఈ మర్మాలు స్వీకరిస్తే లైఫ్ లో ఈ జయమే విజయం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇస్తారు ఆరోగ్య అద్భుతాలు జరుగుతారు మరివైన మరణాలను ఇంతకు గుర్తించలేదు అని చెప్పింది వాక్యం ఎందుకంటే నువ్వు ఈ రెండు బోధనల్ని అంటరించిన వాడు చెప్పిస్తాను కాబట్టి ఆ రెండు బోధన తెచ్చి చెప్పి వారు మంచి పొందితే నీకు ఇస్తాడు అది చాలా మంది నక్షత్రాలు ఇస్తారంటే సార్ అది కాదు మాత్రం ఆ సార్ లోకం మీ మధ్యలో ఉండాలి కాబట్టి మరుగైన మర్మించి ఇప్పుడే మరియు అతనికి ఫ్యూచర్ ఆ ప్రెసెంట్ మరుగానే ఉన్నాయి బర్మాలని చూపిస్తాడు లేదు బైబుల్లో ఉన్న బర్మాలన్నిటికి చూపిస్తాడు వాటిని చూపిస్తాడు దాని తర్వాత మరియు అతనికి తెల్ల రాతి ని రాతి మీద పెద్ద ఒక కొత్త పేరుందలు మనకి గిఫ్ట్స్ అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు చూపించడం చాలా కాలం కింద గురించి నాకు అంత టైం వెళ్ళేది ఇప్పుడు ఖచ్చితంగా ఒక రోజు నేను మీకు ఇస్తాను మరియు అతనికి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను ఇస్తాను వాళ్ళకి పెళ్ళ ఆతనికి వైఫ్ స్టోన్ అని దీష్లో వైఫ్ స్టోన్ ఏంటి దాని తర్వాత ఆ వైఫ్ స్టోన్ మీద కొత్త పేరుంటుందంటే ఏతురున్న పద్ధతి కానీ ఆ రోజు నుంచి కొత్త పేరు ఇస్తారు నాకైతే ఆ మీద అది ఏదో కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త పేరు అంటే జయించే జయించిన వాడు రక్షించబడ్డేవాడు ప్రభుత్వరకు సకల గోత్రం నుంచి కొనబడ్డేవాడు కొత్త పేర్లు ఏంటో తెలుసుకోవాలి కష్టమే కానీ మనం చూపిస్తాడు ఇవి పొందిన వారికి కానీ మరి ఎవరికి తెలియదంటే ఎంతమందికి తెలుస్తుంది తెల్లరాయి ఏంటి ఏం సంబంధించి తెల్లారాయి చాలా తరఫు చేసినప్పుడు అంత డీటెండ్ చూపించలేదు ప్రతిపళ్ళ మనం దీన్ని ఒకరోజు మరి విశేషంగా చూస్తాము పాయింట్స్ నుంచి వాక్యాలను చెప్తా పేటు రాస్తే రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఒక రెండో వాక్యాలను ఒక చెప్పిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఇలా మీ జీవన విధానం ఎట్లా ఉండాలని చూపిస్తాం పేరు పిన్నని మార్గాన్ని పెయోరి కుమారుడైన మార్గాన్ని బట్టి త్రోగా తప్పిపోయేది గట్టి గురించి మాట్లాడుతున్నారు మీద తెలియదు కదా ఆనందంగా పెరుగామ సంఘం తప్పిపోయింది గెట్ ఆయన పేరు ఏమంటున్నారు ఆయన కాలంలో సంఘం తప్పిపోయినట్టు తిన్న మార్గాన్ని విడిచి అంటే కేసులో మార్గాన్ని తిన్నడైంది ఆయన మార్గాన్ని విడిచి పెయోరి కుమారుడైన ధీలామ మార్గాన్ని బట్టి త్రోగా తప్పిపోయాడు లీలామ పోలా కొవరు ఎలాంటి పరిగిస్తారు లేదు సామెత ఈ కాలంగా వాడుతుంటారు సానికి ఏం చేస్తారు నీటితో ఏమిస్తామని చర్చకిస్తాం వాస్తే మనకి ఏ విషయం చెప్తా ఉంటారు ఈ విషయం మనము ఈ విధానం జీవన విధానానికి వ్యతిరేకమైన సేవ అనేది దేశ తన పూటి పూటి కొడుకు జీ హక్కు నమ్ముకున్నాడు బీలాము ఆయన సంతాన లేదు ఏషావు సంతానం పెంచిన బీనాము కూడా తన పితరుడైన ఏషావు లాగానే ఆస్తులుగా సంపాదించుకుందాము దప్పులుగా సంపాదించుకుందాము చాలాకు మించని ఆ మార్గంలో పోయింది కొయ్యి ఏం చేసిందో తప్పిపోయింది ఎవరు తప్పిపోయినాడు బీలా ఆయన కాకుండా ఆయనతో పాటు ఉన్నారు నా మోయా బీలని ప్రభుత్వం నడిపించాల్సిన బీలాను మొత్తం చదువుస్తుంది మోయాలు దేశం ఈ దేశం కేవలం బీలాం వలన పదహార వర్షంలో బీలా నెక్కునేది ఆ బీలాను దుర్నీతి వలన కలిగి బహుమానాన్ని చాలా కష్టకరమైన వార్త ఆ దేశంలో మనం ఎత్తి పొస్తే దుర్నీతితోనే ఏది సంపాదించుకోవద్దు లోకంలో ఇంతకనే మనం తీసిన మొదటితో మన హక్తలతోనే కష్టపడతారు ఆ కష్టపడతారు థర్టీ ఇయర్స్ ఫోర్దే సిక్స్టీన్ అవర్స్ కష్టపడతాను గొప్పగా చెప్పుకోవడం కాదు నా ఫస్ట్ నా గురించి నేనే సాక్షిస్తాను మూడు దేని సిక్స్టీన్ అవర్స్ కష్టపడతాను ఈ లోకం అనే కాదు ప్రతి వర్క్ వర్క్ విషయం కింద పనులు రిజివ్ చేస్తారు లోకంలో ఇది కూడా సెక్యులర్ చేస్తారు ప్రతిదీ దేవుడు నువ్వు ఒక స్థలంలో ఉద్యోగం చేయడం కూడా దేవుడి పేరాలి ఒక కంపెనీలో ఉద్యోగం చేయడం కూడా దేవుడి చేయాలి చూపించాలి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా నువ్వు హాస్పిటల్స్ లో పనిచేసినా కాలేజీలో పనిచేసిన కార్పొరేషన్ లో పనిచేసిన ఫోన్ బిజినెస్ చేసిన ప్రతిదీ దేవుడి చేయాలి నేను ఎన్ని తలకి పరిచయం అది మీకు ఇచ్చింది దేవుడు మీకు ఇచ్చిందంటే ఈ లోకం నువ్వు తెలివి లేకుండా ఇంకొకటిన్నారు ఇంకోకంటే మీరు తెలియజే ఎక్కడున్నా వెలిగించాల చూపించాలా అది విధానాన్ని ఒక వాక్యం చుట్టూ చెప్పి తెలియజేస్తాను ఎవరు నేను లీలాంటినీ సంపాదించుకోవడం అవసరం లేదు మనకి కీలా పత్రిక మొదటి ద్వారా పదకొండవ సూడారి గురించి ఉంటుంది కయని గురించి ఉంటుంది ఢీలా గురించి చూడండి ఇస్తారు అది లాస్ట్ వాక్యం నేను ఈరోజు గేట్ చేస్తాను ఈ గంటలైన పేపనే ఉంటాయి మొదటి పదకొండవ వచ్చిన ప్రయోగి బిగానికి సంబంధాలు చూపిస్తుంది కదా ఈ పత్రిక అంటే మన ప్రభుత్వ తమ్ముడిన ఈ లో తమ్ముడు శరీరమైన తమ్ముడు ఆయన చెప్తున్నది కదా మన పదకొండవ వర్చన వారికి శ్రమ ఆ చర్చకి అటువంటి వారికి తెరగానా సంఘతలు తె బోధని అనుసరించిన వారి వారి కయ్యు నడిచే మార్గం నడిచేది బహుమానము పొందే వాళ్ళని లీలము నడిచి తప్పించే ఆతురంగా కలిగిస్తాయి కలిగిస్తారు బహుమాన దాని తర్వాత కొరహు చేసినట్లు తిరస్ తిరస్కారంగా అయితే ఈ కయ్యలు కీలాలు కొరహు ఈ ఎటువంటి టైప్ అంటే ఎటువంటి పర్సనాలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ పర్సనాలిటీ మనకు రావద్దు మనవేల ఇంత క్వాలిటీ ఉన్న చిన్న గుణగణం ఉన్న దాన్ని మనం అర్థం చేసుకుని పెట్టాలి లేకపోతే ఈ స్పిరిట్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి లైఫ్ అంతా ఒక్కరి నుంచి ఏది మనం ఆశించదు ఒరిని ఏది ఏది ఆశించకనేది పద్యాంగ పట్టింది పొరుగు వాడు చెప్పి వారికి ప్రమ పడుకుంటా వచ్చినవి వారి కయలు నడిచిన మార్గం నడిచిస్తారు పిలవ నడిచిన పక్కతో నడిచేది ఆదరంగా పరిగెత్తారు చేసిన చిత్రం చెప్పింది మీరు నేను పోయి అనుక మీ భోజనం చేసి ఇప్పుడు మనం చెప్తున్నాడు మీరు మన పాటలుంటారని చెప్తాడు దాని కానీ నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్ము తాము నిర్భయంగా పోషించుకోవచ్చు ఈ ప్రేమ విందులో తొంగ మెట్టలుగా ఉన్నారు ఈ బాధ్యత చూసుకోవడం వాళ్ళు మన స్థితి మన మన తల్లి స్థితిలోకి వస్తారు కానీ మన బాధ్యత ఏంటి ఈ ప్రేమ విందులో తొంగ మెట్టలుగా ఉన్నారు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోర్జల మేఘంలు అంత వీళ్ళలో ప్రేమ మేఘమో దేవుని మహిమ సాదృశ్యం కానీ నీళ్ళు లేని మహిళ లాగా అనిపిస్తారు అంటే బయటికి దేవుని దుప్పక్తులు లాగా అనిపిస్తూ ఉంటారు కానీ జనం లేదు జీవం లేదు వాళ్ళని కాయలు రాని ఫల లేక వీళ్ళు ఫలించలేరు వీళ్ళు మరి కడిపోరు ఎందుకంటే జనం లేదు కదా కాయలు రాని ఫలం లేక మార్లు చచ్చి వీళ్ళతో పెదిలింపబడిన చెట్లు కాని రెండో మార్లు తప్పటి వీళ్ళంటే నరగడం పెదిలింపబడ్డ చెట్లు చెట్టు ఎప్పటికీ మొదలది అది ఎంగిపోతాయి అది రెండో మార్లు చచ్చడం అంటే రెండో మరణం నరకం అన్నది పంట నరకానికి పోతుంది ఈ బహు కష్టకరమైన బోధన ధరించడం జీవిస్తుంది కాబట్టి జరుగుతావడాన్ని నిర్బంధమైన చెప్తాయి తెలుసుకోవాలి పట్నా రమ్యమైనది నాణ్యమైంది అది నువ్వు కలిసించుకోకపోతే తోడి గుండి వీక్కిన సమస్తాన్ని ఎప్పుడు పెద్దకు ప్రయోగించుకుంటావు ఒక రాధించుకుని పరిశ్రమ వల్లి తండ్రి తర్వాత తల్లిని గెలిచి మాట్లాడతాం అది మారుమని ఇతం అని చెప్పి జ్ఞాన గోదా ఉంది అక్కడ పైన గోదా అక్కడ పురహిత విధానం ఉంది అక్కడ జీవితం వినవాళ్ళు ఉండడా చర్చ బహుమను దుర్నీ చేతి సంపాదించడం కలరా బహుమానాలు కానీ మీరు అంటున్నారు చేతి కష్టపడాన్ని మీరు అనుభవించమట్లేదు చాలా కష్టపడాలి కష్టపడాలి సోమరి చీమలు ఇబ్బంది సోమరించే అవి దివాతి కష్టపడుతుంది రాత్రి అంటే కష్టపడతా ఆహారం అంతే కాదు బయటికి పోలే ఎన్నో వర్షాకాలం కాబోతుంది ఎన్నో చర్మలు కాబోతుంది జాగ్రత్తగా ఈ ఆహారం లేదా నాకు విద్యండి చంద్ర కాలంలో ఈ ఆహారాన్ని మా సహాయకురావాలి లాక్డౌన్ లో ఈ ఆహారాన్ని మాకు సహాయం వచ్చింది ఎల్లికత్తు ఆహారం సాయం రాలేదురా మందిరం సాయి తా నిలయ్య నుంచి బయటికి రావాలి నాకు దాంట్లో ఎటువంటి సహవాసం లేదు ఎక్కడ పోయినా శక్తిని బంధించి అక్కడ విడత దేశానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి గ్రామానికి తంది తందిగా ప్రతి దీనికి నివారించడానికి ఇంట్లో బంధించడం లేదు ఆ రీతిక పురాత్మకు కర్జం చేసుకుంటున్న మాకు మార్గాన్ని చూపించిన జాగ్రత్తగా పరిశీలించిన ఒక్కొక్కరిగా మనం అర్థం చేసాం సార్ నడిపి అభిమానిస్తూ వాటిలో మాత్రం చూద్దాం ఎంతమంది ఆర్యాలు వాళ్ళు బ్రెసి వాళ్ళు జ్వర తీసి మీ చేతిలో బలమైన సాధుల ధనమంత్రి వాడుకోవడం సుప్రభ నా జీవానికి చోటం చేసాం కేసీఆర్ చూద్దాం గ్రాముల గ్రాముల సేవత్సవాలా అలాగే మీరు అక్కడ సమీపం ఉంది యశ్వ్రభాజీవానికి చోటం ఇంకా గడిపించండి నా జీవానికి చోటం చేసాం ఇంకా సోదం తర్వాత సర్వశక్తి సంపూర్ణ మహోన్నేవాహిమస్త పరిశుద్ధిగా నీటి కృతులు సోదరులైనా గొప్పదేవ ఈ గడిచిన కావంత మమ్మల్ని పురుష కింద కాపాడ మీ కృషిలో మమ్మల్ని భద్ర పెంచుకున్న మమ్మల్ని చదివీలకు నిలబెట్టుకున్నారనైనా యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి వింటుండే ప్రభా నీ కృపలు మమ్మల్ని రాసిన నీకు వర్ణాలు ఇస్తే ప్రభావం నీకే కృతజ్ఞతలు ప్రభావేస్తాన్ని మహా తేజస్ మహాశ్వరు నాగేవా నా ప్రభావి వాటిందర ప్రభావ్ మాత్రం మాట్లాడిన ప్రభావ ఎన్నెన్నో విషయాలు ప్రభావం హెచ్చరించిన ప్రభావాలి కొత్త దేవాలయ ప్రభావాల రాక దినాల ప్రభాస్ ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు మాత్రం మాట్లాడిన ప్రభావ మీకు పరిశుద్ధంగా జీవించాలా ఇసుకంలో మనుషులు ఎంత బహుమాన పరిగెత్తన్నారు మార్గం విచ్చిపెట్టి ప్రభావ ప్రభావం అలాంటి వాళ్ళు అలాంటి వారు మా మధ్యలో ఉన్నా కానీ ప్రభుత్వం జాగ్రత్తగా ప్రతి కొడుకు జీవించడానికి సహాయపడమని ప్రాధిస్తాం అయినా మా మనసు మా కలంతులు సమస్తం మీకు అపడీపంశాలను నడిపించడానికి ప్రార్థిస్తాం ప్రతి దశలో ప్రభావపరిచే బిడలు ఉండాలా ప్రభావి ఓ ప్రభావ్ జీవాన్ని పొందుకునే ఉన్న ఉండాల ప్రభా ఆయన పాటించాలా ఓ దేవ ఎన్న విషయాలు మా పిల్లలతో మాట్లాడినారు ప్రభా తాజా మన్న ప్రభుత్వ అనుగ్రహించినారు భక్తులు ప్రభావిత ఆయన మీరు చేసిన అద్భుతాలు మీరు చేసిన కార్యం లేకుండా ఎన్నో చేసిన ప్రభావ రాజకీయ భూలోకం అంతా సరిపోదా మీరు భక్తులుగా మీరు జ్ఞాపకం చేసినారు ఆ విషయాలు ప్రభావి రోజు మాకు మీరు బయటపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు అన్నారు ప్రభా ఆయన ప్రతి ప్రాంతంలో ప్రభా ప్రతి స్థలంలోకి ఒక డీ మెస్ తీసుకుంటారు దురాత్మలు ప్రభావం ఈ రోజు మాత్రం మాట్లాడి మాకు బయలుపెట్టిన దాని దండలున్నారు ప్రభా దేవానికి ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి ప్రభావ మాకు కాబట్టి జాగ్రత్త పరిశీలించాలా ఓ ప్రభావం ఎందుకంటే మనుషులు బంధకాలు మనుషులంటే ప్రభావాలను కలి చేస్తున్నవాడు సేవ ఆటంకాలు కలిసి అక్కడ చీరిత దురాత్మలు ఆవరిస్తాయి ప్రభావం గర్దించాలని మాత్రం ఆవరిస్తాన ఓ దేవుని జయించాలా ఆ శక్తులు గమని సాధనపరచుకోవాలా ప్రభావి అన్ని కూరలో ఉన్న మీ బిడ్డలైనా ప్రాతాని సింహాచలం వాళ్ళు ఎరుకుపోయిన బండింపబడినారు ఆ బాధకాల వాళ్ళు బయటకు తీసుకొని రావాల ప్రభా ఎదిరించాలి జయించాలా ప్రభావ అలాంటి శక్తి మీరు మాకు మీకు అందరం మీ భయం అర్థమయ్యే అధికారం వాడుకోవాలా మీరు మాకు ఎప్పుడూ అధికారం ఇచ్చినారనైనా అది మేము వాడుకోవాలి మరోసారి అది మాకు హెచ్చరించినారు ప్రభావం విజయం పొందాల ప్రభావ ఎందుకంటే మీ బిడ్డల విజయం విజయం పొందుకునే బిడ్డల ప్రభావం అన్నాలైనా తిరిగి తన ఆత్మ నాదివా రోషం కలిగి జీవించే ఆత్మ అనుగ్రహించిన ప్రభావాలి ప్రభావ ఓ ప్రభావం ఆత్మ అనుగ్రహించాను ఓ ప్రభావం జీవించే శక్తి నేను అనుగ్రహించాను అన్నా ప్రభావ మీకు రోషం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని సహజ ఆధిష్టమైన ఓ ప్రభావం కాంప్రమైజ్ కాకునే ప్రభావం కట్టుకునే ప్రభావంగా మమ్మల్ని సహాయంతో ఆదిష్టమైన జాగ్రత్తగా ప్రేమతో ప్రభావితం తేలించాల ప్రభావ ఆయన ఇక్కడ ప్రభావి రోజు కూడా మనుషులకు ప్రభావ దీనికోసమే ప్రయాసపడుతుంది అన్ని విషయాలు మర్మాలకున్నారు మా కొరత మీ రోజు వీలు చేస్తున్నారు ఈ కాలంలో ప్రభావ అవి ముద్రం పొందే దాని కాలంలో ఈ టైం చివరి కాలంలో ప్రభావం మీరు ముద్దలు ఇవ్వబడుతున్నాయి ఆ ముద్దలు మీరే తర్వాత వాటిని మాకు చూపిస్తున్నారు అవి మీరు చేయగలతో కేవలం మీ కృపనైనా మీకు మహాపేమైనా అన్నారు ప్రభావి గొప్ప దేవు గొప్ప దేవుడు మీకున్న ప్రభావం పట్టుకుని జీవించాల ప్రభావ అలీ హెచ్చరించాల ప్రభావం ఎంతగానే ప్రభుత్వించభా ఏదో కొన్ని కొన్ని సాయంత్రపడుతున్నారైనా గొప్ప దేవ మీ సేవ జీవితం ఏ విధంగా ఉండాలా మీ బిడ్డలు ఏ విధంగా జీవించాలా అనే విషయం మీరు మాత్రం మాట్లాడుతున్నారు తిరుగుమ సంఘం ప్రభావ అంత భయంకరంగా ప్రభావనైనా దాని వెనక ఇంత ఇంత దురాత్మ ఉందో ప్రభావ అవి మీరు చూపిస్తున్నారు ఎట్లా అర్థం చేసుకోవాలని చూపిస్తున్నారు ప్రభావి గొప్ప దేవానికి వంద ప్రభావ ఆయన ఇసుక సత్యం జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రకటించాలని సాయకమైన గొప్ప దేవ మీద అక్కడ దినాలే ఉంటుండగా ప్రభావ ఆయన ఇసుక సిద్ధపడే సిద్ధపడాల ప్రభా దేవ్రభ ఇసుక ప్రభావ ఈ లోకం అంటే ప్రభావ ప్రభావ అల్లకలరు భయంకరమైన పరిస్థితులు ప్రభావ ఇసుక ప్రతి ది రక్షణ మార్గంలోకి రావాల ప్రభా ప్రతి ఒక్కరికి సత్యం ప్రకటించబడాల ప్రభా ఆయన ఇసు ప్రభావ గుంపు మీరు బయలుపెట్టుకున్నారు చిన్న గుంపులో ప్రభావ మమ్మల్ని ఏర్పరచుకున్నారు నీకు వర్ణాలు ప్రభావ ఏర్పడిన తెలుసు ప్రత్యక్షం నిత్యం చేసుకుని ప్రభావం తగినట్టు మీకు జీవించాల ప్రభావ నైనా ఇసు ప్రభావాలంటే బిడ్డలుగా మమ్మల్ని చాలీ ప్రాదిష్టమైన ఇసు ప్రభావేవా నా ప్రభావాలి బహుమానాన్ని కోరుతున్నారు మనుషులు తరగత్త కానీ మాకు మీరు నీచే బహుమానా విలువ ప్రభావ కానీ అక్కడ మీరు మాకు ఆయన ఆసమే ప్రాయసపడాలి ప్రభు ఈ లోపలి ఎంత ప్రయాసంగా అది పెడదాం అది పనికిరాని ప్రభావ కానీ పర్లోకి ఉండే వారితో మీరు ప్రాయసపడాలి ప్రభావ ఆయన ఒక పని మాకు అపజిస్తున్న పని సంపూర్ణ కొనసాగించేవుని యొక్క మర్మ విషయంలో ప్రభావం గృహ నిర్వహిస్తున్నారు ప్రభావ ప్రభావం బయలుదేరికాలం మీకు చదువుతున్నా గానీ ప్రభావ అందులో ఎంత ఫక్తి ఒక మర్మాలకు గృహ నిర్వహిలు పెట్టానంటే ప్రభావ అది మా అది రిలీజ్ కావాలా అనేకులు అది ఒక ప్రభావ అనేకులు కానీ వెలుగులోకి మీకు వెలుగులోకి రావాల ప్రభావం మాదారు బయలుపరుస్తాను అయినా గొప్పది అంతా గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించిన వర్ణాలు ఈ ధన్యత ప్రతి దా పొందుకోవాల ప్రభావ అత ఆత్మహీయత వ్యక్తులు హృదయాన్ని తెరవని ప్రభావిత పర్శుభాత్మక కుమ్మరించే ప్రభావిత శక్తిని గహరించేలాగిన ప్రభావ ప్రభావ మతపరమైన గీతం ఆచారపదమైన గీతం నుంచి ఈ లోకాధిత్యమైన బోధనలో నుంచి ప్రభావ మనుషుల కల్పితాల బోధన నుంచి ప్రభావ మనుషుల ప్రభా వల్ల అదే దైవ సదీ మనం భావించే మనుషులు ప్రభావ నీ నామాన్ని ప్రభావంగా ఆరాధిస్తున్నారు యేషోస్తున్నారు ప్రభావి రోజు కూడా ప్రభావ మానవ తలం పుల్చుకునే వాళ్ళు ఆరాధిస్తున్నారు గానీ దైవ దేవునికి జ్ఞానం పొందుకునే ప్రభావి సత్యాన్ని తెలుసుకుని ఆరాధించుకునేది ఆయన కాలంలో నేను ప్రభావ పచ్చకూరు ప్రభా ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలా ప్రభా అది త్వరగా అది వచ్చి ఉంది ప్రభా మా కాలంలో వచ్చి ఉంది అన్నారు ప్రభా అక్కడ వాక్యాన్ని పక్కన పెట్టిచ్చు ప్రభావ క్రైస్తవ ఎక్కడ ఆరాధించాలి అక్కడ ఆరాధించాలంట మనుషులకు కన్ఫ్యూజ్ చేస్తే ప్రాబా వాళ్ళు ఎక్కడ ఏం అనేది ప్రభావ భయంకరంగా కన్ఫ్యూజ్ లో ఉన్నారు మనుషులు ఆయన కలవరంలో ఉన్నారు ప్రభావ ఏది సత్యం లేదా తెలిసిన సత్యం గల్బీలు చేస్తున్న మనుషులు అంత బాగా ప్రభావ బబులను కాలండి ఉంటున్నాం ప్రాభా ప్రపంచం అంత గల్బిలు ఉంది ప్రాభా కానీ ఆ టైంలో ప్రాభ నీ యొక్క ధ్యానాన్ని మాకు అనుసరించి వివేచన వివేచ వరాన్ని మాకు అనుసరించి నేను అర్థం చేసుకోవాలని రూపనిచ్చిన అన్నారు ప్రభావ శులకు తల్లి గొప్పదేవా ఎస్ అయ్యా నా కంటే నీకు వంగలి చివరి దురాలు ఉంటుంది ఒక ప్రభావం మరీ విశేషంగా జాగ్రత్తగా జీవించాలా మా ప్రాంతంలో ఉన్న అక్కడ ప్రభావ వాటిని దగ్గరించాలా ప్రభావ ఆ ప్రాంతాన్ని ప్రభావ ప్రభావ మీకు పిట్టాంత నడిపించాలని సాయంత్రం మా హాజీ తీసుకుంటున్నాం ప్రభావీ నామూనాయ ప్రభావ ఒక్కరు ప్రభావరణ శత్రుని ఖాళీస్తున్నారు వాటిని గడ్డించడం ఒక్క దేవా అధికార నిర్మక అనుభవిస్తారు శత్రువు అంతటిని అధికారి కాపాడుకోవాల ప్రాంతంలో రక్షణ నడిపించాలా ఆ శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలి రాజ్యాన్ని కూడగొట్టాల ప్రభావ మీ రాజ్యం సాధించబడాల ప్రభావం బిడల్గా మమ్మల్ని బాధ్యం పర్వకొని కానీ మీ రాజ్యం వచ్చిన దాక ప్రభావ అది ఏ రీతి వస్తుంది ప్రభావ ప్రకటించినప్పుడు మీ రాజ్యం ప్రభావ ఈ సీ ప్రార్థన చేస్తున్నది కానీ ప్రభావ ప్రకటించాలనే మీ వాక్యం ప్రభావ మీ రాజ్యాన్ని స్థాపించాలా ప్రభావ మీరే స్థాపించే దేవుడు మీ రాజ్యాన్ని కట్టబడాలను కట్టబడాల ప్రభావ దేవత పని కొరకు ప్రభావం రాజ్య వంశంగా తాగిస్తున్నారు మీరు మాకు రాజు ప్రభావం రాజుల ప్రభావం బిడలంగా ఆ విషయాన్ని కూడా మీరు మా జ్ఞాపనిస్తున్నారు ప్రభావ ఎన్నెన్నో విషయాలు మీరు మాట మాట్లాడిన ప్రభావాలి ప్రభావ ఇతని జాగ్రత్తగా రాసుకోవాలి మరో ప్రభావం పాటించాలి ఈ రోజు ప్రాక్టీస్ చేయాలంటున్నాను ప్రభావ ఓ ప్రభావ ఎన్నెన్న విషయాలు చూపించారు మేము అమలుపరుచుకుంటుంది ఒక విశేషంగా అద్భుతాలు చేపించాను కరోనా ప్రభావీ విషయం మేము పాటించాల ప్రభా ఇప్పుడు మేము వింటున్నాం కానీ కొన్ని పాటిస్తాము ప్రభావిత క్షమించిన ప్రభావి సంపూర్ణ పాటించిన కొద్ది బిడ్డలు చేయండి ఆ రీతి ఒక్క వైరస్ వైరస్ బాధితులందరినీ ఆశ్రవదించారు ప్రభుత్వం స్వస్థ ప్రచన పాటిస్తాం దందగా వినిపించండి కొత్త కొన్ని సంపూర్ణ స్వస్థాన్ని ప్రాధిస్తున్నాయి ఈ కారణంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి కుటుంబాలన్నీ జీవించి పేరు పేరునైనా కానీ బిడ్డలు మీరు ఆశీర్వాదించిన పని వాటిని ఎంతో విజయవాడ ఓ ప్రభుత్వం సంపూర్ణ చిత్తాన్ని పరీక్షించే బిడ్డలకు సాయ్యంగా ఎంత అలసట ఉన్న దాన్ని ప్రభావం మీ వాకింగ్ లో మాకు ఆనందం ఉంది ప్రభావ మీ వాక్యంలో సమాధానం ఉంది ప్రభావా చిన్న అవకాశం లో ప్రభు మాకు ఎంతో ఆనందం కోనుకున్నాం ఈ రోజు మేము మిస్ అయిపోయిన తర్వాత ఎంతో వాక్యం మిస్ అయిపోయాం ఈ రోజు కూడా ఎంతో మంది ప్రభుత్వాన్ని కోల్పోతుందా కనికరించాను తిరిగి ప్రభావన్ని కావాల మీ వాకింగ్ మరీరా భాగాల మీద కూర్చునే తర్వాత ప్రతి బిడ్డ కంటే ఆసక్తి అనుభవించిన ప్రతి బిడ్డని వాటికి ఆకర్షించుకోవడానికి సాధిస్తామన్నా మీరు మాకు అనుభవించిన ప్రభావ మీకు సిటీ మొత్తం తిరిగి రెస్క్యూ చేయడం వరదలు కొట్టుకుపోయిన ప్రభావ కొన్ని ప్రాంతంలో మరి కఠినంగా ఉంది బహువి కఠినంగా ఉంది పోలేని పరిస్థితి రాలేని పరిస్థితి ప్రభావ అది త్వరగా రెస్క్యూ రావాలనే సహాయపడమని గవర్నమెంట్ చెద్ద తీసుకోవాలి ప్రభావ గవర్నమెంట్ మీరు గర్భించడం సాధిస్తామని దురాత్మని కాల్ చేయండి అది త్వరగా ప్రజలకు ప్రభావ మంచి పాలన అందించాలని ఎందుకంటే ప్రతి అధికార నీకు మీరే సహాయపడమని ప్రాథిస్తాను గొప్ప దేవరపడండి నా దేవ నా ప్రభావితం కురుకు అనుగ్రహించండి మీ పశుధాత్మక నింపని ప్రభావం వివేకము నడిపించమని ప్రాభిస్తాను మాయమార్గమైన ప్రతి చోటలు పెట్టుకోండి ఓ ప్రభావ్ ఆరు నంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించినట్లు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు ప్రభావం ప్రతిదీ అర్థం చేసుకుని ప్రభావం భద్రపత్రిక జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ప్రేమతో సహకరించాల అంటే బిడ్డలు మమ్మల్ని తయారు చేసి మీ రాకపరుచుకోమని త్వరలో ఆయన నమ్మకం ఏంటంటే ప్రేంగుల గిరిజా కొందనాలు స్తోత్రుకుంటున్నాం తండ్రి ప్రేంగుల గిరిజా మమ్మల్ని ప్రేమించి మరొకసారి తండ్రి ఈ కాలంలో మీ పాద తీసుకొచ్చి మీ కొందనాలు చిరవచ్చిన ప్రతిబిడ్డకే మీ కొందనాలు తండ్రి మిత్రబడిన వాక్యానికి మీ కొందనాలు తండ్రి నమ్మకమైన దేవా నమ్మకం అయిన తండ్రి బిలవ బోధం బాల బోధం తండ్రి నమ్మకం అయిందేవా అభిలవం తిరుగుబాటు చేసినటువంటి స్వభావం నమ్మకమైన తండ్రి నికోలాయతుల బోధలు నమ్మకం అయిన తండ్రి పెంగలికి ధ్యాజ మా జీవితాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం అయిందేవా మీలో వర్షభిలో ఎదుగుటలో తండ్రి మేము అభ్యాసం చేసుకోవటానికి సహాయం చేయండి దేవ మిమ్మల్ని ధరించుకునేటటువంటి స్వభావం గల్తీల్ రాసిన పత్రికా ఇలా దాని మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ ఫలాలను మేము ఫలించేది దేవ నమ్మకమైన తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అటు ఫలాలు ఫలించడానికి దేవ రూపం అనుగ్రహించుకొని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని లోకంలో అనేక రకాలైనటువంటి శోధనలు నమ్మకమైన అనేక రకాలైనటువంటి శరీర లోక సంబంధమైనటువంటి విషయాలలో దేవ నమ్మకోవంతల్లి మిమ్మల్ని దేవిస్తున్నటువంటి తీర్థమైన గురించుకొని ప్రార్థిస్తున్నాం బెంగిలిగిన పరిగణ సంఘం గురించి చేసినటువంటి హెచ్చే మేము కొన్ని ఆచరించుకుంటున్నాం ఎందుకంటే విధంగా శత్రువు తన యొక్క ప్రీర్తిని దేవ తన యొక్క ప్రణాళికను దేవలో సంబంధమైనటువంటి విషయాలు విషయాల్లో తండ్రి ఏ విధంగా తన యొక్క ఆధిపత్యాన్ని దేవ నమ్మకం ఎంతగా చూపిస్తూ వచ్చిందో దాన్ని బట్టి మాకు దేవా అతి స్థితి నుండి దేవా మమ్మల్ని ఏమైనా తండ్రి కుటుంబను అనుగ్రహించండి తండ్రి అటువంటిది ఏది కూడా మా జీవితాల్లో రాకుండా కుటుంపు అనుగ్రహించండి తండ్రి అరిశుద్ధతను మేము ఆచరించడానికి సహాయం చేయండి తండ్రి నమ్మకమైన ఫలించే కొమ్ముగా నమ్మకం ఏంటంటే రెంగులు రాజ వేసేది ఫలించే ద్రాక్ష కొమ్మ నమ్మకం ఏంటండి ద్రాక్ష బళి అనే గాయపడి అయ్యా నమ్మకం ఏంటంటే ఆ ఫలాలు మా జీవితాల్లో ఫలించడానికి అనేకులకు ఆహ్లాదకరంగా అనేకులకి విడుదలకి గాను అనేకులకు రక్షణకరంగానూ ఉంటానికి సాధించింది ప్రింగిలిజాంగలిగించండి మీ పాదాలకు తోపాలు మీ పాదాలకు మన ఆచరించుకుంటున్నది మా యొక్క ఆత్మ జీవితాలు నమ్మకండి మీకు నమ్మదగినవి గాను దేవా మీరు వాడుకునదగినటువంటి పాత్రలు గాను సాధనాలు గాను ఉండడానికి సహాయం చేయండి మీరుగా దేవ నమ్మకం ఏంటండి మీ పాత్రనికి అధికారం తిందుకు నీకులు రక్తం కిందకు నమ్మకం అయిన తండ్రి ఏది ఏ దేవుని బట్టి కాదు కానీ మీ యొక్క శక్తిని బట్టి మీ యొక్క కృపను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏందేవా ప్రేమని తండ్రి దేవ జీవితం జీవించే వారంగా ఉండటానికి అనేకల్ని మీ పాశానికి నడిపే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రేంగలికండి రాజా నమ్మకం తండ్రి వ్యవసాయంలో కరోనా వైరస్ బాధితులు మీ పాశాన్ని కొట్టుకుంటున్నాం దేవా వరద బాధితుల్లో ఈ యొక్క కాలవర్షాలతోటి ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క దేవ కరోనా వైరస్ పరిస్థితిని బట్టి ఆర్థిక మాంద్యాన్ని బట్టి ఆయన కుటుంబాలైతే తండ్రి ఆహారం లేక నమ్మకమైన తండ్రి కుటుంబాలను పోషించుకోలేని ఉన్నారు వారిని బట్టి కుటుంబాన్ని తండ్రి అయ్యా ముఖ్యంగా తండ్రి ఎవరూ దిక్కు లేని వారు నమ్మకం ఏంటంటే స్త్రీలు ఇప్పుడు పెళ్ళిలు దీర్ఘకాలిక వ్యాధితో వాడితో వెళ్తున్నారో అయ్యాలోనూ హింసలోను లేవా నమ్మకం ఏంటంటే రెండు గిన్నరగా బంధకాలలో నుండి వెళ్తున్న కొంత వారిని చేస్తున్నాను ఆ దరించండి రూపంలో తండ్రి రూపంలో మీరు సహాయం చేయడే తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే రెండు గ్రేజ అయ్యా నమేసుకొని సాధిస్తున్నాడు మహనీయుని త్రికు అయితే తండ్రి ఎవరి జీవితాల్లో వివిధ రకాలైన శోధన ద్వారా నమ్మకమైన తండ్రి కుటుంబ పరమైన మరియు నమ్మకమైన వారి యొక్క ఆర్థిక పరమైన ద్వారా శోధించబడుతూ నాశనం వైపు ఆత్మహత్యల వైపు రక్షించబడుతుండగా అటువంటి జీవితాల్లో మీకు కోరుకుంటున్నాను అయ్యా మీ యొక్క సహాయమును మీ యొక్క కృపను మీకు మంచితనాన్ని కోరుతుండగా సహాయం చేయండి ప్రగా నమ్మం కలిగిన తండ్రి వివిధ నన్ను ప్రేమించండి శత్రు శాతాన్ని యొక్క అంధకార శక్తుల యొక్క ప్రభావం ఉండి వారిని మీ నామంలో విడిపిస్తుండగా కృప్రేమించండి ఎవరు వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తిపడుతున్నటువంటి వారి కోసం చూడుగాను అయ్యా నమ్మకోన తండ్రి అనేక హృదయాలను మీ వ్యక్తి ప్రేదిగా ఉంటారు సహాయం చేయండి ఆత్మ ప్రబుల్తానికి అయ్యా నమ్మకమైన తండ్రి అంధార శక్తులను శ్రీకృష్టిస్తున్న కుటుంబాన్ని గ్రహించండి పెంగులబి తండ్రి అయ్యా ప్రేమి తండ్రి ఏడు మాధ్యమాల ధర గుర్తుపడుతున్నటువంటి వాక్యం అయ్యా బోధకులు తీసుకున్నటువంటి బోధలు నమ్మకమైన తండ్రి అనేకుని శాంతి దినాల కొడుకు సిద్ధపరిచేవిగాను దేవ నమ్మకం అయిన తండ్రి వారి జీవితాలను నమ్మకం అయింది ఏమైనా సమకూర్చేవిగానే ఉండడానికి సహాయం చేయండి వెంగులిగిన రాజా మహిళలిగిన తండ్రి మా దేశ రక్షణ గురించి మీ పాదాలు తండ్రి పెంగిలిగిన రాజా అనేక కోట్ల మంది ప్రజలు కార్యము సెలవులో మీరు చేసిన ప్రేమను ఎదుగుతునే అటువారి జీవితాలను బట్టి మీ సహాయం చేయలేదు మీ పాదాలు పెంగిల్గి ఉండాలిగా మన వెలుగు తండ్రి ఒక సమయంలో చూస్తున్నాం గురించండి సహాయం చేయండి అయ్యా ఒక వారం పనికి నాది వారం తండ్రి అయ్యా మీరు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి మీరు వింటూ జవాబిస్తున్నటువంటి విషయాలపై మీకు ఆచరించుకుంటున్నాం రేవా పెంగుల తండ్రి ఇదే నవరకు తండ్రి జీవించుకున్నాం మృతుకున్నాం అంటే కేవలం మీకు పాంత్రి అయ్యా మా అందరి కుటుంబాల్లో రేవా నమ్మకం ఏంటంటే మీరు చేస్తూ వచ్చిన అద్భుత ఆశ్చర్య పెంగిల్ని తండ్రి దేవా మీ యొక్క తెగుల మొత్తంలో తండ్రి అయ్యా మీరు మమ్మల్ని మీ యొక్క కలిసి చాటును దాస్తూ అయ్యా పోషిస్తూ వచ్చినటువంటి నమ్మకత్వానికి కొందని పోయిన వారి కంటే మేము ఏ విషయంలోనూ యోగ్యలో కాదు కానీ అయ్యా మీకు మంచితనాన్ని పెట్టి సహాయం చేయండి పెంగిలిగింది రాజా తండ్రి మీ తోడుగా నడిపించిన కుప్పకై దయకాయ మీ మంచితనానికి మీ కొన్ని చెల్లించుకుంటూ అయ్యా ఒకటి వాడిని పనికిమాల వాడిని నోచుకుంటూ అయ్యా చేతకాని వాడిని నోచుకుంటూ అయ్యా అని తుప్పకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని చేతులు కప్పుగించుకుంటూ కేసు క్రీస్తు వారి పరిశుభ్రలు వేడుకొంచినామ తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నత ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలుగా ఉన్న దేవుడు తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యములను చేయవాడు తండ్రి బొబా నమ్మదగిన దేవుడు తండ్రి మీకు వందనాలు ఏసయా తండ్రి మిమ్మల్ని మయమపరచి మిమ్మల్ని సంతోషపరిచి మీ నామాన్ని చర్చించి మీద పెరుగమ్ సంఘము తండ్రి ప్రభా ఏ విధంగా అయితే అపవాది ఉండే చోట ఉండి ఉన్నదో తండ్రి నేటి కాలంలో అదే విధంగా మేము జీవిస్తున్నామని ఆయన మీ దాసుల ద్వారా తెలియజేస్తున్నారు ప్రభు ఆయన ఈ లోకము వాడేదని చెప్పబడి ఉన్నది కని అపవాదిని ఎదురించుటకు మాకు శక్తిని దయచేయండి ప్రభా ఆయన దూతల యొక్క తండ్రి పనిని బయలుపరుచున్నారు ప్రభా ఆయన అంత్య దిన ఉండగా తండ్రి ప్రభా ఆయన అపవాది మమ్మల్ని ముట్టకుంటున్నట్లు మా చుట్టూ కంచనా వేయండి ప్రభావ ఆయన సహాయం చేయమని వేడుకొని తండ్రి అంత్య దినాలలో కావలసిన శక్తిని ఆయన మాకు దయచేయమని వేడుకొని చుంటున్నాం నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొని తండ్రి ఏ ఒక్కరునైనా అబద్ధ బోధకులుగా ఉండి ఉంటున్నారు మాకు వివేచనండి ప్రభావిని గుర్తుపట్టి అనేకరించండి చేపట్టించే మీ యొక్క పాత్రలుగా మేము వాడబడుట్రి ప్రభాయ ఈ శయా అల్పకాలము కొద్ది రోజులు మాత్రమే మేము బ్రతికి మీ యొక్కకు రావాల్సిన వారం ప్రభా ఆయన లోకాశలు శరీరాశలు దురాశలు వీటన్ని విడిచిపెట్టి తండ్రి ప్రభా పరిపూర్ణమైన సమర్పణ జీవితం కలిగి నాయన మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని క్రీస్తులు స్థిరత్వం కలిగి ముందుకు వచ్చేవారంగా మేము చేయండి నాయనా నూతన స్వభావం మా జీవితంలో కనబడేటట్టుగా మాదిరికరమైన జీవితం మాకు అనుగ్రహించండి నాయనా వందనాలు స్లిస్తుంటున్నాం అనేతులు నాయనా సేవకులు తండ్రి ఎంతగానో తండ్రి ప్రభా నాయనా ఆహారం లేక వస్త్రాలు లేక తండ్రి మీ యొక్క సువార్తను చేపట్టి నాయన ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకును తండ్రి వారి జీవితాన్ని నాయన నిర్లక్ష్యం చేసుకొని అన్ని విడిచిపెట్టి తండ్రి ప్రభాయన మీకు సమర్పించుకొని తండ్రి బయలు వేరి ఉంటున్నారు వాళ్ళని బలపరచండి ప్రభా వారికి ఇంకనూ ధైర్యమును దయచేయండి ఆయన అటు మనస్సు మాకుడు దయచేయండి ప్రభా ఆయన పర్సిక్యూషన్ వల్ల ఎంతమంది అయితే ఎదిరించి ఉన్నారో ఎవరి వల్ల అయితే బాధితులుగా వారి జీవితాల్లో రక్షణ దయచేయండి ప్రభా ఆయన ఆయా ప్రపంచ జరుగుతున్నది ప్రభా ఈ హింసకాండ తండ్రి దీని ద్వారా అనేకలు నాయనా వెలిగింపబడుటకు సహాయం చేయండి బ్రతుకు దగ్గర ఇస్తే చావైతే లాభము అనుకునే విధముగా మేము కూడా ఉండే వారంగా ఉండటం సాయం చేయండి నాయన పిరికితనము తొలగించండి ధైర్యంగా ప్రకటించే వారంగా ఉండటం సాయం చేయండి సమాధానం దయచేయండి ప్రభా నైనా మా జీవితంలో సమాధానం కావాలి ప్రభా సహాయం చేయమని వేడుకొనిస్తుంటున్నాం తండ్రి అదే విధంగా సంఘముల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సంఘాలలో నాయన మీ యొక్క చిత్తమైన సంఘాలు నైనా కొరవడుతూ ఉన్నాయి ప్రభావం చేసుకోండి ప్రభా సంఘంలో కేవలం తండ్రి మీకు మహిమ రావాలి ప్రభా సంఘానికి క్షేమములు దయచేయండి సంఘంలో తండ్రి ప్రభా నాయన విస్తరిస్తున్నటువంటి లోకానుసారమైన జీవితాలు తండ్రి లోకానికి ఇష్టంగా దగ్గరగా ఉంటున్న జీవితాలు అనేకులు ఉండగా సంఘానికి వచ్చినప్పుడు వారు రక్షింపబడితే సాయం చేయండి ప్రభా నైనా అనేకులను నాయనా దయచేయండి ప్రభా ఒంటి దినాలలో భయము వణుకుతో అనేకులు రక్షింపబడేటకు ఆయన ఒక అవకాశము వారికి దయచేయండి ప్రభా అదే విధంగా ఎవరి బిడ్డలుగా ప్రార్థిస్తుంటున్నాం నాయన సహాయం చేయండి వారు చేతిలోని బాణాలు ప్రభా నాయన పంట విస్తారంగా ఉంది కానీ పనివారు లేరు ప్రభా ఎవరిన బిడ్డలని లేవలేకండి ప్రభా ఎవరికొకరికి నాయన అనేక చోట్ల సువార్త చేసే ఉండటకు సహాయం చేయండి ఆయన వారి కాళ్ళను బలపరచండి ప్రభావ వారి మనసులను మెత్తనిగా చేయండి ప్రభా ఆయన వారు మీ వైపు తిరుగుతా సహాయం చేయండి ప్రభావాలని వారు విడిచిపెట్టడానికి ఆయన వారు పూనుకొని సహాయం చేయండి ప్రభావ వారితో మీరు మాట్లాడమని వేడుకొని చుట్టన్నాం తండ్రి అదే విధంగా కోవిడ్ బాధితులను నాయన వారిని రక్షణలోకి నడిపించండి ప్రభావ ఆయన తగ్గుముఖం పడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా సహాయం చేయవలసిందిగా అడుగుచుంటున్నాం ఆయన అనేక సేవకులు నిద్రించుకుంటున్నారు ప్రభా కోవిడ్ ద్వారా ఆ కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయన ఆ సంఘానికి ప్రధాన కాపరి పోయి నడిపించుకోమని వేడుకొని చుంటున్నాం తండ్రి ఆ బిడ్డల్ని కూడా నాయన పోషించమని వేడుకొని వస్తుంటున్నాం తండ్రి విధంగా రైతులు తండ్రి ప్రభా వరదల బారిన పడ్డ ఉన్నారు ప్రభా ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని రెండు ఫలం దయచేయండి వారికి రక్షణ దయచేయండి తండ్రి అదే మాదిరిగా హైదరాబాద్ లో వరదల వల్ల నష్టపోయిన జనాలు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారికి సహాయం దయచేయండి క్రీస్తే దేవుడు క్రీస్తే రక్షకుడు అని వారు కూడా తెలుసుకున్నడానికి వారికి ఒక అవకాశం దయచేయండి ప్రభావ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా జీవంగ తండ్రి నైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి జాశ్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడ్డను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా సంపూర్ణ స్వస్థత కలుగు చేయండి ఆయన కంటి చూపును కిడ్నీలను తాకమని వేడుకొని కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభావ ఆయన ఏమి లాంటి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆ భుజంలో ఉన్నటువంటి ఆ గాయము స్వస్థపడుతకు సహాయం చేయండి ప్రభా నాయన ఈ శ్రద్ధ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన మీకు వందనాలు సూత్రాలు ప్రభా అన్న ఏ దాస్ అన్న వాళ్ళ కుటుంబానికి నైన్యం దయచేయండి ఊరం దయచేయండి బలపరచండు ప్రభా అేమ దయచేయండి ప్రభాయన ఆదరణ కలిగిన ప్రభావిత మీ గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావం సంపూర్ణ ఆరోగ్యము స్వచ్ఛతను కలిగించేయండి సహాయం చేసి సమాధానం దయచేయండి తండ్రి నాయనలో ఉన్న తండ్రి మేమందరము తండ్రి ప్రభావ ఏకముగా ఒక గత పని వారము తండ్రి ప్రభావ పని ఏకమై సంపూర్ణమైన మీ చిత్తము చేసే వారముగా సహాయం చేయండి మేము అందరం వెలుగుతూ నాయన అనేకులను వెలిగించే సహాయం చేయండి బలపరచండి సమాధానం దయచేయండి ఆయన మంచి ఆరోగ్యాన్ని పొంది వేడుకను అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దాన్ని నేను తగ్గించుకుంటు మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగి నమ్మ కళ్ళు కుప్తండ్రి ఎసయని నామానికి ఎంతో వంద నాలుగు స్తోత్ర స్తోత్రాలు ప్రభాయ ఈ రోజు ప్రభావ ఆక్యదే మీకు ఎంతో వంద నాలుగు ప్రభా పౌన్ దేవ ఎదుగున నీకు వ్యతిరేకమైనటువంటి ఏ దురాత్మ ప్రభా మా మీద పనిచేయకూడదు మమ్మల్ని నేలకూడదు ప్రభా అయా దాన్ని ప్రభా వాటిని ఒప్పుకొని ప్రభా వాటిని విడిచిపెట్టి ప్రభ వాటిని జయించేటువంటి అనుగ్రహించండి ప్రభావిజించండి దేవడానికి ఎంతో అందన్నారు ప్రభా ముఖ్యంగా ప్రభా అయా లేఖనాలను అర్థం చేసుకుని వాటిని ధ్యానించి అయా వాటిలో ఉన్నటువంటి మర్మార్ ప్రభావం తెలుసుకొని ఆయా నమ్మకమైనటువంటి బిడ్డగా ప్రభావం గడపడానికి అయా ఈ లోకంలో ప్రభా ఉన్నంతకాలం ప్రభా అయా మీ దగ్గర ప్రభావ నమ్మకమైనటువంటి పనులు నమ్మకమైనటువంటి ఆయా ప్రవర్తన ద్వారా ప్రభావం మీకు ఇష్టమైన బిడ్డ అనిపించుకుంటున్న విధంగా ప్రభుత్వం అంతలో మీరు ప్రభు మీరు నడిపించండి దేవానికి ఎంత వందనాలు ప్రభావం ముఖ్యంగా ప్రభా అ ఏ మాట మాట్లాడాలో అయ్యా ఎటువంటి బోధలో మేము ఉండాలో ఎటువంటి బోధన ప్రభావం అనుసరించి ప్రభా ఆ బోధనలో అనేక ప్రభా ప్రకటించాలో ఉంచమని అటువంటి సహవాసంలో ప్రభావం నడిపించమని ప్రార్థన చేయ ఎంత నమ్మదైంది గొప్పదేవుడు ప్రభావిడ వరకు ఎన్నో ఆశ్చర్యకర అద్భుత కార్యాలు చేస్తూ తండ్రి అయ్యా వాటిని చూస్తా ఉన్నా తండ్రి ఇదిగో నాయన ప్రభా అనిషకుమారుడి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనారు తండ్రి అయ్యా ఆ విశ్వాసం వాళ్ళు తప్పకుండా కనుగొనాలి తండ్రి మీరు అయ్యా అటువంటి కృపలో అటువంటి ధాన్యతలో మమ్మల్ని చూడండి విశ్వాసంలో ప్రభావం నడిపించారు శనిదేవ అయమ్మ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా అయమ్మ కరిగిందాన్ని గట్టిగా పట్టుకుని ప్రభా కలవరకు బ్రోభాన్ని సాక్షులుగా మేము నిలవడానికి నీ కుటుంబాన్ని గ్రహించండి చిత్తం అయితే ప్రభావ మా కష్టార్ పనులు చేసుకుని అయా సంపాదించుకొని మహిమపరచాలి అటువంటి కుటుంబంలో మిమ్మల్ని ఉంచండి ఆ విధంగా తీర్చిదిద్దండి ఆశపడుతుండగా ఆశపడి ప్రతి ప్రాణాన్ని మేలు తృప్తిపరిచే దేవుడు నీకు ఎంత వందనాలు తండ్రి ఆయా హాలో నీకు వ్యతిరేకమైన సమస్త అవిధేతను దూరపరచి సాక్షులుగా నిలబెట్టుకోండి ముఖ్యంగా ప్రభావ ఈ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను మీరు చేసుకోండి ప్రభా సాతాన్ని ప్రభా ఆ కుటుంబాలపై ప్రభా ఏ విధంగా దాడి చేయకుండా ఆయా వాళ్ళని ప్రభావం గురించి దూరపరచకుండా ప్రభావ వాటి చేస్తున్న పన్నాకాలను ప్రభావి వాటి అన్నిటి విజయాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభావ ఆరోగ్య సమస్యల్ని ప్రభావిటన్నింటిపై విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వీళ్ళంత వరకు ప్రభావ ప్రేమ కలిగి జీవించడానికి ఒకరినొరు సహాయపడటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి అయా మమ్మల్ని కొంచెం ప్రార్థించే వచ్చినాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అయా ముఖ్యంగా ప్రభా అయా సేవా జీవితంలో ప్రభావి అనేకల్ని యొక్క బిడ్డలు మీరు తీసుకుని వచ్చి అయా వాటిని తెలుసుకుని ఆయా మర్మాలను తెలుసుకొని అయా వాటిని ప్రభావిచి ప్రభు అయా వాటిని ప్రభావ అనుభవపూర్వకంగా అనేకలకి ప్రకటించేటువంటి దాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థించే వచ్చినాం తండ్రి మీ రాజ్యాన్ని చేర్చుకొని ప్రతి శక్తి అడిగిస్తున్నాం తండ్రి రెండు క్రికెట్ తో వాళ్ళు క్రికెట్లు పాటించకుండా తర్వాత అది గతించుకోకండి కావచ్చు తర్వాత మాటంచకుండా మిమ్మల్ని పాటించాలంటే అవున మర్మంలో మిమ్మల్ని గృహ నిర్వహణ నిలబెట్టినట్టు మీకు ఎంతో అబద్ధుడిని చంపడానికి పరిసర కేంద్రం ని మొగవర చంద్రపాల్ ఇతెలై ప్రేమించుకొని ఉద్దేశ కోసమంత ఫోన్ తీసి ఆఫీస్ లోకి వచ్చాడు ఇతరుల నామ పరిశక్తులను పొందిన సమాచారం రాసి ఓకే ఫాదర్ కి అబద్ధుడిని ఆరాధన చేయమని నచ్చించుకున్నాడు సేవకులకి చేయడం అభిషేకం చేయి తను సంతోషం అనుభవిస్తుందని చెబేలే ఉంటాడు ఓకే నాప్రవ నడిపించండి పోషించండి పాటిని భయపరచండి ప్రవ సంఘాన్ని తాజా మన్నట్లు పోషించాల్సిందే పైపు రవ్వము వాళ్ళు తెచ్చిపెట్టేస్తున్నారు తండ్రి పర్వతముల మీద కాపర్లు వారి గొడవలను తెచ్చిపెట్టేసిన వాక్యాన్ని అనిపిస్తున్నాను నేను అదేవిధంగా వాళ్ళు తెచ్చిపెట్టేస్తున్నారు ప్రభావంగా ఎక్కడెక్కడో తగ్గిపోతుంది ప్రభావ ఎక్కడెక్కడో ప్రాంతం వెళ్ళిపోతుంది పోయి తండ్రి పనికిరాని సహాయపడి అక్కడ క్షమించమని ప్రార్థిస్తున్నాం యథాప్రో వినయక్తులు ప్రీతికరమైన సేవ చేసే విధంగా తయారు చేయండి మమ్మల్ని అందరినీ మీ రావస్థ పరచుకోండి మేము చేపతి పనులు ఘనవీజయం దేసి మీ కొరకు సౌశ్యాలు పెట్టుకోమని ఏసుక్రీస్తు నామార్స్తున్నాం తండ్రి మన పరువున ఏసుక్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికి సాదాకాలం థౌడా ఇక్కడ ఆందేం